మహాపరిషుధుడా మహోన్నతుడా కణికన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన నీకు వందనాలు తండ్రి నా ప్రభు నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా గడి చిన్న కాచి కాపాడి మమ్మల్ని అందరినీ ప్రభా మీ కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి మమ్మల్ని ప్రభా యొక్క కంటి పాప మీరు కాచి కాపాడినారు ప్రభా తండ్రి మీకెంతో వందనాలు తండ్రి మీకెంతో స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావములు ఎస్ నీకే యోగ యుగములు కలుగునుగా కాహలి నా దేవ నా ప్రభువ నా తండ్రి ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల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 అలాగే వాక్యం ద్వారా మీ స్వరం వినిపించండి ప్రభాతండ్రి నాయన అలాగే ప్రభాతండి ఇటు మా దేశంలో ప్రభా మా దేశ ప్రజల ప్రభావం ఎంతో మంది ప్రభానయన ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభాతండ్రి నాయన ఎంతోమంది మా ప్రియులు ప్రభాతండ్రి నా ప్రభా ఎంతో మంది ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా ఐసీయూలో ఉన్నారు వెంటిలేటర్ మీద ఉన్నారు ప్రభాన ఆయన సరిగ్గా మెడిసిన్ తీసుకోలేని కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు ప్రభా తండ్రి అలాగే ప్రభా తండ్రి ఆయన ఎంతో మంది ప్రభాన ఆయన ప్రభా దుఃఖంలో ఉన్నారు ప్రభా భర్తలు పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులను కోల్పోయి నాయన చాలా మంది ప్రభా ఈరోజు ప్రభా అనాథరగా ఉన్నారు ప్రభా తండ్రి నా ప్రభ ఎవరైతే ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయినారో తండ్రి వాళ్ళందరినీ ప్రభా మీరు ఆ కలవరిసిలులో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి నా తండ్రి ఎవరైతే పోగొట్టుకున్నారో ప్రభా నాయన వాళ్ళ పట్ల మీ ప్రేమ జాలి దయ ఆదరణ చూపించండి వాళ్ళకి మీరు సదాకాలం వాళ్ళు బ్రతుకు దినం అన్నిట్లో సదాకాలం ప్రభా ఈ పోగొట్టుకున్న వాళ్ళందరికీ మీ కృప మీరు తోడైండును గాక హల్లి దేవా తండ్రి అలాగే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 తరగా ఉరీ వస్తున్నావు నాకురీ వస్తున్నావు నీయత నిన్న శక్కిని మయ్యా నీయత నిన్నీని మయ్యా ఇస త్వరగా వస్తున్నావు నా కొరకై వస్తున్నావు ఎసు నా కొరకై వస్తున్నాడు ద్రాక్షావల్ వె కదా ద్రాక్షాగల నేను కదా ద్రాక్షావల్ని నీ కదా ద్రాక్షాతీ గల నేను కా జీవం నల పోసి నన్న ఫలించీ గచ్చేయమయా ీ జీవం నల పోసి నల ఫలించీ గగచేమ ఎసరగా వస్తున్నావు నా కొర కై వస్తున్నావు ఎసు నా కొర పరమా కుంరినీ కదా జిగటా మన్న నేను కదా పరమా కుమరి నీవే కదా జిగటా మన్న నేను కదా నిహస్ న పచాపీ నన్ను సరైన పాత్ర గ చేయుమయా నిహస్తం న పచాపీ నన్ను సరైన పాత్ర గేయుమయా ఎసరగా వస్తున్నావు నా కొర కై వస్తున్నావు ఎసుకస్తున్నావుతా నిన్నువ బి శక్తిని మయ్యా నీ ఎదుత నిన్నువ బి శక్తిని మయా తోరగా వస్తున్నావు నాకస్తున్నా తోరగా వస్తున్నా గరినీ వేగదా గరు కదా గర్ల కిరిని వేగదా నే కదా నీవు నాకు తోడు నితనీ జీవ మార్గం నడపు మయా నీవు నాకు తోడు నిత జీవ మార్గం నడపు మయా త్వరగా వస్తున్నావు నా కొరకై వస్తున్నావు ఆమెన్ బ్రదర్య దాస్ అని ఒక ప్రజలు ఉంటాడు సార్ మీ సార్ కంటే తెలుసా దాస అని అది మనకి వయంంశీలు వచ్చింది కదన్నా ఇప్పుడు అయినా ఇప్పుడు సిటీలు ఉన్నాడు అంటే అవునా ంటే జాయిన్ చేయండి అదండి అప్పటి నుంచి ఆశ చూపించండి నెంబర్ లేదండి తెలియజేస్తాను నా దాంట్లో చూడాలి ట్రై చేస్తాం ఫీల్ అయితే సరే ఉన్నారా దిలీప్ బేదర్ ఉన్నారా ఆ ప్రైజ్ లా దొరుకు రైజరాజ్ మీదే ఈ రోజు వాక్యం చెప్తారు రజరాజు సరే బ్రదర్ ప్రభు ఆయన ఏసు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనలు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 నువ్వు ప్రలోకమందు నువ్వు ప్రభు దగ్గర ఉన్నావు కాబట్టి నీ మనసు ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలా పరలోకంలో ఉన్నట్టే నీ మనసు ఉండాలా ఈ భూలోక సంబంధంలో నువ్వు ఉన్నావంటే కారణం కేవలం తండ్రి చిత్తమును నెరవేర్చుటయే ఆయన సువార్త ప్రకటించటయే రక్షణలోకి అనేకులు నువ్వు రక్షణలోకి తీసుకురావడం ఆయన నీకు తండ్రి ఏ బాధ్యత అయితే అప్పజెప్పిండో ఆ బాధ్యత నువ్వు చేసుకొని తిరిగి నువ్వు వెళితే తండ్రి దగ్గర నువ్వు ఉంటావు కాబట్టి మనము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 నువ్వు తండ్రిని సింహాసనం పక్కన నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు పైన వెదికితే నువ్వు ఈ లోకంలో ఉన్నా కానీ నువ్వు ఈ లోక సంబంధకుడివి కాదు నువ్వు పరలోక సంబంధకుడివి కాబట్టి తండ్రి చిత్తములు నెరవేర్చుటకే మనం ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మనము ఈ లోకాన్ని ప్రేమించకూడదు మనము మన తండ్రి యొక్క పైన ఉన్న పైన ఏముంది తండ్రి ఉన్నాడు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 కాన భూమి ఐదో బ్రదర్ కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వము అపవిత్రతను కాముతురతను దురాశను విగ్రహారథనైన ధనపేక్షను చంపివేయుడు ఇవి భూలోకం అంటే అంటే ప్రభు భూలోక సంబంధమైన మనస్సు పెట్టకండి అంటే ఆయన ఏం చెబుతుండు భూమి మీద మీ అవయములను అనగా జారత్వము అంటే కళ్ళను అపవిత్రపరుచుకోవడం అంటే కళ్ళను పరిశుద్ధంగా ఉంచుకోవడం ఏది చూసినా నువ్వు మోహపు చూపులతో చూడడము అలాగే అపవిత్రత అంటే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 నువ్వు స్వార్థమైన దారిలో వెళ్ళట్లేదు నువ్వు చేసే పనిలో కూడా నువ్వు న్యాయం చొప్పున నడవట్లేదు అన్యాయంగా వెళ్తున్నావు దురాశ అన్యాయానికి చోటిస్తుంది కాబట్టి నువ్వు దురాశతో నువ్వు అన్యాయంగా నడుస్తున్నావు విగ్రహ అయినా విగ్రహ అంటే మనకి తెలిసి అన్యులు పూజిస్తున్నారు కదా అట్లా అనుకుంటాం కానీ నీ మనస్సు దేని మీద నువ్వు ప్రేమిస్తావో దాన్ని నువ్వు విగ్రహ చేసినట్టే నీ మనస్సు దేని మీద ఉంటుందో అది ఒక విగ్రహ అది ఒక విగ్రహం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 కాబట్టి నువ్వు నీ యొక్క ప్రయాసం దేనికోసం ఉండాలా ఆయన ఆత్మల భారం కొరకై ఉండాలా నీ ఇరుగు పొరుగు వాడికి నువ్వు వాళ్ళు విధానములు సరిగ్గా లేకపోతే వాడికి నువ్వు వాక్యం చెప్పాలా వాళ్ళని ప్రేమగా నువ్వు దేవుని చెంతక నడిపించాలా నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నువ్వు దేవుని సువార్త కొరకు ఆయనని ఆత్మల రక్షణ కొరకై నశించిపోతున్న వారి కోసం నువ్వు ప్రయాసపడాలా కాబట్టి నువ్వు దానికోసం నువ్వు ధనం సంపాదించుకుంటావా ఈ లోకంలో మనం ఉన్న వాటిని వీటిని ప్రేమిస్తున్నామా వీటిని ప్రేమిస్తే నువ్వు తండ్రి దగ్గర ఉండవు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 ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అని ఇటన్నిటిని విసర్జించుడి కోపము ఆగ్రహము దుష్టత్వం ఈ మూడు ఒకటే కోపం ఎక్కువైతే ఏమొస్తుంది ఆగ్రహం వస్తుంది ఆగ్రహం వస్తే ఏం చేస్తారు దుష్ట అంటే అంటే వాడు కోపడి ఆ కోపం ఎక్కువైపోయి వాడు ఏం చేస్తాడు చివరికి మనిషిని చంపడానికి కూడా ప్రయత్నిస్తాడు అంటే దుష్టత్వం అంటే మనిషిని ఆ రీతిగా లాక్ వస్తుంది కాబట్టి నువ్వు ఈరోజు కోప్పపడడానికి వీల్లేదు అలాగే ఆగ్రహం తీర్చుకోవడానికి వీల్లేదు ఎందుకంటే మన ప్రభు దీర్ఘశాంతంగా ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా దీర్ఘశాంతంగా ఉండాలా దేని విషయంలో నీలో కోపం రావడానికి వీల్లేదు నీలో ఆగ్రహం రావడానికి వీల్లేదు అలాగే నీలో దుష్టత్వం రావడానికి వీల్లేదు నువ్వు దూషించడానికి నీకు వీల్లేదు దూషించడానికి నువ్వు వీల్లేదు ఎవరిని నువ్వు శప్పించడానికి వీల్లేదు వాళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అయిపోతారు వీళ్ళు ఇట్లయిపోతారు మనం దూషణ చేయొద్దు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 కాబట్టి నువ్వు దూషించినా వేద్యం అడినా నువ్వేం చేస్తావు నువ్వు ప్రతి విమర్శకు లోనవుతావు నువ్వు నరహంతకుడు అయిపోతావు ధర్మశాస్త్రంలో ఉన్నట్టు నరహత్య చేయొద్దంటే నువ్వు నీ సహోదరుని మీద నువ్వు కోపాడి దూషించి వాడి పట్ల వేద్యం నువ్వు నరహంతకుడివి కాబట్టి నువ్వు ఆజ్ఞ అతిక్రమించినట్టు కాబట్టి నువ్వేమైతే నీకు పాపం కాబట్టి నువ్వు ఈలో ఒకవేళ మనలో కోపం ఉన్నా మనలో ఏమైనా ఆగ్రహం ఉన్నా దుష్టత్వం ఉన్నా దూషణ ఉన్నా నోటి ఏమైనా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 పాపంలో పట్టిపోవడం మన తండ్రికి అసలు ఇష్టం లేదు ఇట్టి వారిలు గ్రీసు దేశస్తుడనియు యూదుడనియు భేదం లేదు సున్నతి పొందుటయను సున్నతి పొందుకపోవుటను భేదం లేదు పరదేశంలో స్వతంత్రుడు లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు ఎవరైతే దేవుణ్ణి స్వీకరించినారు వాళ్ళలో ఏముంటదంట కుల మత భేదాలు ఉండవంట వీడి ఈ కులము వీడు ఈడు వీడు పేదవాడు వీడు ధనికుడు వీడు ఆ దేశస్థుడు వీడు ఈ దేశస్థుడని ఉండదంట వాడు ఏం చేస్తాడంట ప్రతి ఒక్కరిలో క్రీస్తున్నాడని గ్రహిస్తారంట ఈ రోజు మనం చెప్పగలమా మనము మనకి కులమత భేదాలు ఉన్నాయని మనము ప్రతి ఒక్కరిని మనం ప్రేమించగలుగుతున్నామా ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడని కాబట్టి మనలో ప్రాంతీయ భేదాలు రాష్ట్ర భేదాలు కుల ఇవన్నీ ఇవన్నీ దేవుణ్ణి నమ్ముకున్నావాడు ఎవరైతే సంపూర్ణంగా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 ఆయన ఏర్పరిచిన బిడ్డలంటే పరిశుద్ధంగా అంటే ఆయన చిత్తము ఆయన ఆజ్ఞగా ఎవరైతే పాటిస్తారో ఆయన విదానాలను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు ఇప్పుడు భూ సంబంధమైన వాటిలో పరిశుద్ధత ఎక్కడుంది నీలో జారత్వం ఉంటే నీలో దుష్టత్వం ఉంటే నీలో అపవిత్రత ఉంటే నీలో నోటి భూతుమాత్ర ఉంటే నీలో అబద్ధం ఉంటే నువ్వు పరిశుద్ధుడువా మనం పరిశుద్ధం కాదు కానీ పరిశుద్ధులు ఎలా ఉంటారు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 పైనున్న తండ్రిని మనం వెతకాలా ఆయన చిత్తమును మనం గ్రహించి ఆయన చిత్తము మనం నెరవేర్చాల మీరు పన్నెండో వచ్చిన బ్రదర్ మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడు క్రీస్తు కలిగిన మనస్సు క్రీస్తు కలిగిన ప్రేమాన్ని మనం ప్రార్థిస్తాం కానీ ఆయన మనసు ఎలా ఉంటది జాలిగల మనసు ఆయన జాలిగల దేవుడు కాబట్టే కదా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 నీ తోటి సేవకుడు గాని నీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఎవరు వచ్చినా నువ్వు ప్రేమగా స్వీకరిస్తావు వాళ్ళకి నువ్వేం చేస్తావు మర్యాద చేస్తావు వాళ్ళ పట్ల నువ్వు వినయం చూపిస్తావు వాళ్ళు ఎవరైనా కానీ ఒకవేళ నీ శత్రువు వచ్చినా నీ ఇంటికి వచ్చినా నువ్వేం చేస్తావు ప్రేమ స్వీకరిస్తావు వాళ్ళతో మాట్లాడతావు కానీ నువ్వు నీలో జాలి దయ లేదు నీలో వినయము లేదు అలాగే క్షమించుడు అంటే క్షమించే హృదయం లేదు ఒకప్పుడు నువ్వు పాపంలో ఉన్నవాడివి ప్రభు దగ్గర వచ్చి తండ్రి దగ్గర వచ్చి నువ్వు మొరపెట్టినావు నువ్వు మొరపెడితే ఆయన నిన్ను క్షమించినాడు నిన్ను నీ పాపం నుంచి నీకు విడుదల ఇచ్చినాడు కానీ నువ్వు ఈ రోజు నీ పాపం లో నీ సహోదరుడు ఉంటే లేదా నీ తోటి వాళ్ళు ఉంటే నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు నీలో ఎందుకు ఉందంటే నువ్వు లోకంలోనే ఉన్నావు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 అరే వీడు మంచివాడు కాదు వీడు నన్ను బాధ పెట్టుండని వాడిని దూరం పెడుతున్నావు నువ్వు చచ్చిపోయిన వారికి వాడితో సమాధాన పడకపోతే వాడిని క్షమించకపోతే క్రీస్తు కలిగిన మనస్సు క్రీస్తు కలిగిన ప్రేమాన్ని నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నీకు ఈ క్రీస్తు కలిగిన మనస్సు అంటే నీళ్ళు అది ఉంటే నువ్వు ఇది చేస్తావు కదా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 మనము కూడా అదే చెయ్యాలా ఆయన చిత్తమును మనము నెరవేర్చాల ఆయన మనము ఆయన రక్షణలోకి అనేకుల్ని మనం తీసుకురావాలా కాబట్టి ఈ లోకంలో మనం ఉంటే లోక గుణగణాలు మనలో ఉండకూడదు కాబట్టి ఆయన పైన వాటిని వెతకాలా ఆయన క్రీస్తు కలిగిన మనసు నీకు ఉండాలా ఆయన దయ నీకు ఉండాలా నువ్వు నీ చోటి నీ సహోదరులు ఎవరు నిన్ను ఎంతగా బాధ పెట్టినా వాళ్ళు నిన్ను ఎంతగా క్రొంగదీసినా కానీ నీ పట్ల ఎంత వేద్యమానా నువ్వేముండాలా నువ్వు తిరిగి విమర్శ చేస్తే నీ విశ్వాసం పోతుంది నువ్వు మనం తిరిగి విమర్శించకుండా మనం ఏముండాలా ఆయన దీర్ఘశాంతం కలిగే మన తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మను ధరించుకున్న మనము ఆయన పోలిక ఆయన స్వరూపం చొప్పున ఉన్న మనము తండ్రిగా ఆయనని మనం స్వీకరించిన మనము మనము కూడా దీర్ఘశాంతము గలగా ఉండాలా కాబట్టి మనము దీర్ఘశాంతముగా ఉన్నామా లేదా మనం పరిశీలించుకోవాలా ఎందుకంటే మనం వీటిల్లో ఉంటే మనం ఆయన ఉగ్రతకు మనం పాత్రులైపోతాం కాబట్టి ఆయన కోపాన్ని రగిలించే వారిగా మనం ఉండొద్దు ఆయనకి ఆయన ప్రేమను ధరించుకునే వారిగా మనం ఉండాలా కాబట్టి మనము తీర్మానించుకోవాలా మనలో ఏమైనా ఈ విధా విధానాల్లో మనలో ఏమైనా ఉంటే మనం సరి చేసుకోవాలా తండ్రిని వెతకాలా వీటన్నిటి పైన పద్నాలుగో బ్రదర్ వీటన్నిటి పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునేటి కాబట్టి నీలో ప్రేమ ఉంటే నీలో జాలి మనసు ఉంటుంది నీలో ప్రేమ ఉంటే నీలో దయ ఉంటుంది నీలో ప్రేమ ఉంటే వినయం ఉంటుంది ఎందుకంటే నువ్వు ప్రేమిస్తే వాటి కోసం నీ ప్రాణాన్నైనా పెడతావు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 యుద్ధంలో కావాల్సిన వాడు ఏర్పరచుకుంటాడు అన్నిటి ఏర్పరచుకొని వాడు యుద్ధానికి వెళ్తాడు అవి ఏం వాడు యుద్ధంలోకి వెళ్తే వాడు ఏమవుతాడు ఆ యొక్క చేతిలో మరణిస్తాడు కాబట్టి ఇప్పుడు యుద్ధము మనకు జరగబోతుంది కాబట్టి ఈ ఉగ్రద దినము తర్వాత మనం యుద్ధం చేయాలా ఈ లోకంలో కాబట్టి ఆయన మన ముందు యుద్ధం చేస్తాడు మనం ద్వారా ఆయన మన ముందుండి మనల్ని నడిపిస్తాడు కాబట్టి మనలో ఈ గుణాలు ఉండి నువ్వు ఇంకా నశించిపోవడం వీల్లేదు కాబట్టి నీ తండ్రి చిత్తము మనము నెరవేర్చాలంటే మనము పరలోకం తండ్రిని వెతకాల క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి ఇందు మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతలై ఉండిరి తండ్రి సమాధానం అంటే నువ్వు నీ సహోదరుడు పట్ల నువ్వు సమాధాన పడితే ఇంకా నీకు ఏముంటది వాడి పట్ల కోపం ఉండదు ద్వేషం ఉండదు సమాధాన పడతావు కాబట్టి వాడి స్వీకరిస్తావు కాబట్టి మీ ఇద్దరు మనసు మీ ఇద్దరు ఆలోచనలు ఒకలాగానే ఉంటాయి నువ్వు సహోదరుని ప్రేమించపోతే వాడు ఏం చెప్పినా నీకు ఎలా ఉంటది నచ్చదు వాడు ఏం చెప్పినా వాడు ఏ విధానాలు నీకు చెప్పినా వాడు ఏ వాక్యం చెప్పినా ఏమైనా వాడు సహోదరుడు నీకు చెబితే నువ్వు వినవు ఎందుకంటే వాడి పట్ల నీలో ఏముంది కోపం ఉంది నీలో కుళ్ళు కుట్ర ద్వేషం ఉంది ఇవి నీలో ఉంటే నువ్వు నీ సహోదరుడు చెప్పింది వినవు కాబట్టి నీలో సమాధానం ఉండదు కాబట్టి నువ్వు సమాధానం ఉండవు నీలో కృతజ్ఞత ఉండదు కాబట్టి నువ్వు సమాధాన పడాలా భార్య భర్తతో సమాధాన పడాలా తల్లిదండ్రులు బిడ్డలతో సమాధాన పడాలా ప్రతి ఒక్కరూ సమాధాన మన దేవుడు సమాధానకర్త మన తండ్రి కాబట్టి ఆయనను ధరించి ఉన్న మనము ఆయనలో పోలికలో ఆయన స్వరూపంలో ఆయన వెలుగులుమై ఉన్న మనము మనలో సమాధానం లేకపోతే తండ్రి మన యుద్ధ ఉండడు కాబట్టి ఆయన అంటున్నాడు వేషదారులారా మీ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ నా హృదయము మీకు దూరంగా ఉంది అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు వాక్యం చెబుతున్నావు నువ్వు సేవలో ఉన్నావు కానీ నువ్వు ఈ హృదయంలో ఇవన్నీ ఉంటే నేను నీకు దగ్గరగా ఎందుకుంటాను నేను పరిశుద్ధుడిని నేను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 కాబట్టి ఈ లోకంలో నువ్వు అట్లా సమృద్ధిగా ఉంటే నువ్వు దేవునిలో నీ ఆయన వాక్యాల్లో కూడా నువ్వు అంత సమృద్ధిగా అంటే అట్లా దేవుని వాక్యమంతా నీ హృదయంలో భద్రపరుచుకుంటే నువ్వు నువ్వు ఇంకా ఏమీ నువ్వు భయపడవనమాట అంత విధిగా దేవుణ్ణిలో ఉంటావు కాబట్టి నువ్వు ప్రతిదీ గ్రహిస్తావు వివేచిస్తావు దేవుని చిత్తం చూపున ఆయన ఏం చెప్తుండో దాన్ని అనుసరించిపోతావు ఎక్కడా మోసపోవు కాబట్టి మనం ఏం చేయాలా ఆయన వాక్యాన్ని మన హృదయంలో ధరించి సమృద్ధిగా ఉంచుకోవాలా అలాగే మరియు మాట చేత కానీ క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతూ సమస్తము ఆయన పేరట చేయుడి కాబట్టి ఇప్పుడు మాట అంటే ఇక్కడ మాట మనమేం ఆయన వాక్యం చెప్తాము మన పెదవులతో ప్రార్థిస్తాం కాబట్టి ను ప్రార్థన చేసిన ఆయన వాక్యాన్ని నువ్వు చెప్పిన క్రియ చేత అంటే వాళ్ళకి నువ్వు ఏదైతే నువ్వు చేయగలిగిన సహాయం నువ్వు చేసినా కానీ మీరేమి చేసినను అంటే మనము ప్రార్థించినా కానీ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 కాబట్టి మనల్ నుంచి తండ్రి పోతాడు కాబట్టి మనం ఏది చేసినా కృతజ్ఞత తండ్రికే కలగాల బార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది కాబట్టి ఇక్కడ భార్యలకు చెప్తున్నాడు తండ్రి మీరు భర్తలకి విధేయులై ఉండుడి ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అది ప్రభు ఒక చిత్తము కాబట్టి ఎవరైతే భార్యగా ఉన్నామో ఎవరైతే భార్యగా ఉన్నారో వాళ్ళు ఏం చేయాలా భర్తలకి వాళ్ళకి విధేయులై ఉండాలా కానీ వాళ్ళు చెప్పినట్టు నువ్వు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 పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువు నట్టు మెచ్చుకోదగినది కాబట్టి ఎవరైతే మనం పిల్లలుగా ఉన్నామో మనం తల్లిదండ్రుల మాట వినాలా వాళ్ళకి మనము తల్లిదండ్రులను దేవుడేం చెప్పిండో సన్మానించమన్నాడు కాబట్టి వాళ్ళ కష్టాల్లో వాళ్ళ బాధల్లో వాళ్ళ శ్రమల్లో నువ్వు ఉండాలా వాళ్ళని నువ్వు ప్రేమించాలా వాళ్ళని సన్మానించడం అంటే వాళ్ళకి నువ్వే చూసుకోవాలా వాళ్ళ మాట వినాలా ఇది తండ్రికి అంటే తండ్రి మన ప్రభు మనము కుమారులం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 బిడ్డల పట్ల ప్రేమ చూపిస్తున్నారా వాళ్ళు వాళ్ళ స్వార్థము వాళ్ళ పాపంలో ఉండి తల్లిదండ్రుల పట్ల బిడ్డల పట్ల లేకపోతే ఇది దేవుని ఆజ్ఞ అతిక్రమించడం కాదా తండ్రికి కోపం రాదా ఆయనకు ఉగ్రత అని ఆయన విధానాలను అనుసరించకపోతే మనము ఆయన విధానాల చొప్పున నడవకపోతే ఆయనకి ఎందుకు కోపం రాదు కాబట్టి తండ్రి కోప మనం ఉండాలంటే ఇవన్నీ మన జీవనంలో మనం చెయ్యాలా ఈ భూలోక సంబంధమైన వేటిని మనం వెతకొద్దు ఎప్పుడు మనం పరలోకం తండ్రిని వెతకాల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 నువ్వు దేవుడేం చెప్పిండు నువ్వు సహాయం చేయమన్నాడు కానీ నువ్వు నువ్వు చేతో నీ కుడి చేతో ఇచ్చేది ఎడమ చేతో ఇవ్వద్దు అన్నప్పుడు ఎందుకు నువ్వు నువ్వు ఏం చేయాలా నువ్వు చేసే పని నువ్వు చేయాలా కానీ నువ్వేం చేస్తున్నావు నేను మనుషుల ఎదుట ఏదోనే గొప్పవాణ్ణి నేను మంచి నీతిమంతుల్ని నేను అలా మంచి మనుషు హృదయం గలవాడిని అని గొప్పలు చెప్పుకొని నీ పేరు సంపాదిస్తే అక్కడ తండ్రి విధానం అదే తండ్రి ఏమన్నాడు అక్కడ సమస్తము ఆయన పేరట చేయనీ అంటే నువ్వు ఏది చేసినా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 ఇది ఈ దేవుని ఈ యొక్క కొల శైలికి రాసిన మూడో అధ్యాయం అంతా చదివితే మనం ఈ లోకంలో ఎలా జీవించాలా ఎలా నడుచుకోవాలా మన జీవన శైలి కదా ఎలా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినాలా మధ్యాహ్నం ఎట్లా తినాలా సాయంత్రం ఎట్లా తినాలా ఎప్పుడు బొనుకాలి జీవన ఎలాగో నువ్వు ప్రభువులో నిలబడాలంటే ఈ యొక్క విధానాలన్నీ ప్రభు ఇక్కడ ఈ యొక్క అధ్యాయం మొత్తం మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన జీవన ఆయన మనల్ని ఎలా జీవించమన్నాడో ఇక్కడ ప్రభు స్పష్టంగా మనకు చూపించిండు కాబట్టి మనము మన జీవన శైలి ఒకవేళ వీటిలో ఏమైనా మనము తప్పిపోయినా ఉంటే ఒకవేళ ఈలో ఏదైనా నీలో నీ గుణగణం మనలో ఉంటే మనల్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో కాబట్టి మనము సరి చేసుకోవాలా మనము ఆయన వాక్యం ద్వారా శుద్ధీకరణ చేసుకోకపోతే నువ్వు ఇంకా పాపంలోనే ఉంటావు ఇంకా ఈ లోకపు దయ్యములతో చిక్కుకుంటావు నువ్వు ఇంకా సత్యాన్ని నీ జీవితకాలం నువ్వు గ్రహించలేవు ఎందుకంటే ఆయన గద్దింపు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 అలాగే మన హృదయంలో ఇవన్నీ ఉంటే కాబట్టి ఈ రోజు మనకి స్వస్థత కలగాల కాబట్టి మన ప్రభువును మనం సంపూర్ణంగా ఈ లోక సంబంధమైన భూలోక సంబంధం వాటి మీద ఏమైతే మనకు మనసు ఉందో అవన్నీ మనం విడిచిపెట్టాలా ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదురు గనుక ప్రభు వలన స్వాస్థ్యం అంటే మనం చూసాం కొన్ని దినాల మనకు ప్రభు ఆయన దాసుడు ద్వారా ప్రభు యొక్క స్వాస్థ్యము మీరు పరలోకమందు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 మనము భయపడడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన స్వాస్థ్యం వలన మనమందరం పరలోకంలో భద్రపరచబడి ఉన్నాము మనమందరం ఈ లోకంలో ఉంటే కేవలం తండ్రి చిత్తమును ఆయన యొక్క చిత్తం ఈ లోకంలో నెరవేర్చాలా మనం తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలా కాబట్టి ఇది ఆయన విధానం కాబట్టి ఆయన విధానాన్ని మనం అనుసరించాలా ఆయన సేవలో మనము విస్తారంగా చేయాలా ఇంకా మనలో ఈ లోక సంబంధమైన వాటిలో ఉంటే మనం అందరం విడిచిపెట్టాలా ఆయనకి సరౌండ్ అవ్వాలా ఎందుకంటే మనం సిద్ధపాటుగా ఉండే సమయం స్టార్ట్ అయింది కాబట్టి ఆయన రాగడా వస్తుంది కాబట్టి నువ్వు సిద్ధపాటుగా ఉండాలా మనము అనేకుల్ని సిద్ధపాటుగా చేయాలా మీరేమి చేసినాడు అది మనిషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నరే కాబట్టి మనం ఏ సహాయం చేసినా కానీ మనం ఏం ప్రార్థించినా కానీ ఏది చేసినా కానీ ప్రభు నిమిత్తమే మనం చేస్తున్నాం కాబట్టి అది ఆయనకే దాసం అంటే మనం ఏం చేసినా మనం చెప్పుకోవడానికి వీళ్ళేది ఎందుకంటే మనం మనం ఏ పార్టీ వాళ్ళం మనలో ఏముంది మనలో ఏమైనా ఉందా తండ్రి లేకపోతే ఆయన ఆత్మనీలో లేకపోతే నువ్వేం చేయగలవు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 కాబట్టి మనం ఏది చేసినా మనుషుల కోసం చేయడానికి వీల్లేదు ఈ లోకంలో మనుషులు ఎదుట మనం గొప్పవారు మనం ఏదో మనము చేసుకోవడానికి వీల్లేదు పతిదీ ఆయన చూస్తున్నాడు ఆయన నేత్రములు ఆయన కన్ను ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటుంది మనం నువ్వు ఏం చేస్తున్నామని కాబట్టి నువ్వు చేసిన సహాయము ఎవరికి తెలియపోవచ్చు కానీ తండ్రి తెలుసు కాబట్టి ఆయనకి మహిమ వెళ్ళిపోతుంది కానీ నువ్వు చేసే సహాయం నువ్వు పది మందికి చెప్పుకుంటే ఆయన మహిమ ఎక్కడ ఆయనకి వెళ్ళాల్సిన మహిమని నువ్వు ఏదో గొప్పగా అనుకొని నువ్వు చేస్తే ఆయన మహిమను నువ్వు దొంగిలిస్తే ఆయనకి మహిమ ఎక్కడ అవుతుంది ఆయన చేస్తున్నదాన్ని నువ్వు దొంగిలిస్తున్నట్టు అవుతుంది కాబట్టి మనము దొంగిలించొద్దు మనం తండ్రిలో మనం ఏది చేసినా మొత్తము ఆయనకే మహిమ కలగాల ఎందుకంటే ఈ సమస్తమును ఏర్పరిచిన దేవుడు ఆయన ఈ సృష్టిని ప్రతిదీ ఆయన ఆధీనంలోనే ఉంది కాబట్టి ఆయన ఆధీనం లేనిది ఏది రాదు కాబట్టి కాబట్టి ఏది జరిగినా ప్రభుకే కృతజ్ఞత చెల్లించాలా ప్రతిదీ సమస్తము మనము ఆయన పేరటనే చేయాల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 వాళ్ళు నశించిపోతారు ఎందుకంటే జ్ఞానం గల వాడు ఏం చేస్తాడు జాగర్తగా ఉంటాడు వాడికి తెలుసు కాబట్టి కాబట్టి మనము ఆయన జ్ఞానంలో అంటే ఆయన జ్ఞానం అంటే ఆయన వాక్యం కాబట్టి ఆయన ఈ దినము ప్రతి దినము ఆయన ప్రతి దోసుల ద్వారా ఆయన ఎన్నో సత్యాలు మనకు బయలుపరుస్తున్నాడు కాబట్టి ఆ సత్యాలన్నింటినీ మనం వినాల మన హృదయంలో భద్రపరుచుకొని ఒకవేళ ఆయన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 ఆయన ఎందు క్షమాపణ పొందుకొని ఆయన ఆత్మను ధరించుకొని మనం ఆయన సేవ చేయాల కాబట్టి ప్రభు రాక అతి సమీపంగా ఉంది కాబట్టి అంత్య దినాల్లో ఈ యొక్క శ్రమల కాలంలో ఈ యొక్క చీకటి తెగుల కాలంలో మనం ధైర్యంగా ఉండాలంటే ఆయన ఆత్మ మనకి చాలా అవసరం ఆయన అన్నాడు అంత్య దినంలో మీకు నా ఆత్మను కుమ్మరించేదన్నారు కాబట్టి ఈ అంత్య దినాల్లో ప్రభు ఆత్మ లేకపోతే మనం చాలా నష్టపోతాం కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆయన వాక్యాన్ని స్వీకరించి ఆ యొక్క ఆత్మను మనం పొందుకోవాలా కాబట్టి ఈ యొక్క కులశీలకు రాసిన పత్రిక మొత్తం మనం ధ్యానిస్తే మనం ఎలా జీవించాలా వేటిని వెతకాలా మనము ఈ లోకాన్ని వేటిని విడిచిపెట్టాలా మనం ఎలా జీవించాలని మన ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనం పరిశీలించుకొని క్షుణ్ణంగా వాటిని విడిచిపెట్టాలా ఏసయ్య తండ్రి ఈ యొక్క వాక్యం మీరు దీవించండి ప్రభా నా తండ్రి మీకే సమస్త మహిమ ఘనతా ప్రభావములు ఎగుయుగములు కలిగునుగాక తండ్రి హల్లుయ మనం ఒక్కొక్కరిగా ప్రార్థన ఆరంభించుకోండి వన్ బై వన్ ప్రార్థన పరిశుద్ధుల వన్ వేసే మీకు స్థితుల స్తోత్రాలనైనా కృప మహిడ మహోన్నతుడ మీకే వదనాలనైనా ప్రభు అవును ప్రభా మీతో పాటు మమ్మల్ని తనమలియాక కల్వరిసీల్లో తండ్రి మీరు భద్రపరచుకొనినైనా మీ మరణ భూస్థాపన పునరుద్ధరణంలో పాల్పొందే యోగ్యతను మాకు అనుగ్రహించినారు కాబట్టినైనా మేము మీతో పాటు తిరిగి పునరుద్ధరం పొందినాం కాబట్టి మీతో పాటు ప్రభా మేము మా సింహాసనంల మీద మీకు కూర్చొని ఉండాల ప్రభా పర్లోకంలో పైనన్న వారి కోరికి ఎదురు చూడం అన్నారు నైనా మీ యొక్క రాకడకు సంబంధించిన యుగ సమాప్తికి సంబంధించిన సూచనల్ని గ్రహిస్తూ మేము ముందు పోయి బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం కానీ మతపరమైన క్రైస్తవులు తండ్రి ఈ లోకంలో ఏదో వెతుక్కుంటున్నారు ప్రభా అందుకు చిక్కబడుతున్నారు ప్రభా ఇక్కడంతా మరణమే ఉంది ప్రభ ఇక్కడంతా నాశనమే ఉంది ప్రభ ఈ లోకానికి వాడే అధిపతి చీకటి శక్తి దురాత్మ కానీ ప్రభా వాంతో మాకే పని లేదు ప్రతి క్షణం తండ్రి ఓ ప్రభా మీద మేము కేంద్రీకరించుకొని ముందు మీరు మా బలపరిచినందుకు మాకు ఒకసారి చేసినందుకు మీకు ఎంతగా అన్నాడు మీరు మాట్లాడే దేవుడు అవును ప్రభా మేం కేవలం ఒక పాత్ర లాగా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు మాలో ఎటువంటి గొప్పతనం లేదనైనా అవును ప్రభు దేనికి పనికిరాని వారం మంటి కుప్ప మీద ఉన్న ఆ పొరుగు వంటి వారం అయినా కానీ అందులో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి అవును వెండిని బంగారంని పుటం వేసి తీసుకొచ్చినట్లు మీరు బయటికి తీసుకొచ్చినారు మమ్మల్ని వెండిని శుద్ధీకరించినట్లు శుద్ధీకరించినారు బంగారంని పుటం వేసి మెరుపును మాకు అనుగ్రించినారు మీ యొక్క మహిమను ధరింపజేసినారు నరుడు ఏ పాటి వాడు ప్రభు దర్శించడానికి ఏ పాటి వాడు అయినా కానీ ప్రభావాన్ని మీరు దూతల కంటే కొద్దిగానే తక్కువ చేస్తారని వాక్యం సెలవు ఇస్తుంది కానీ ప్రభా దూతల కంటే మరీ యజ్ఞమైన యోగ్యతను మాకు ఇచ్చినారు దూతలకు లేని ఆగ్యత మీరు మాకు ఇచ్చినారు మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం అనుగరించినారు వందనాలు వేసయ్యా అవును ప్రభావం పర్లోకపు జ్ఞానం అనుగరించినారు దాన్ని బట్టి మీకెంతో దూతలు కూడా మీ మహిమను ప్రకటించలేవు కానీ మాకిచ్చిన రాయక యోగ్యతను దాన్ని మేము పర్లోకానికి సంబంధించిన విషయాలన్నీ వెతుక్కుంటూ వాటిని అనేకలకు ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ మధ్యాహ్న కాలంన ఓకే ముఖ్యంగా ఇక తను మళ్ళీ వైరస్ పడిన వాళ్ళందరినీ ముట్టండి స్వస్థపరచండి ప్రభావ బయటికి తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం మీరు ప్రతి విషయంలో మా తను అందరికంటే ముందు మాకే బయలుపరిచినారు ప్రభు మరి విశేషంగా ట్రీట్మెంట్స్కి సంబంధించిన విషయాలు దీని నుంచి ఎట్లా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్న విషయాలు ఒకవేళ వస్తే దీని నుంచి ఎట్లా మీరు బయటపడాలన్న విషయాలు ఇవన్నీ మీరు ముందుగానే మాట్లాడారు అవును ప్రభ గాయం పెట్టువాడు మీరే గాయాన్ని మాన్పు వాళ్ళు మీరే ప్రవ్వా మీకే మహిమ అనైనా మీరే ఇస్తున్నారు మీరే తీసుకుంటున్నారు సమస్త ఘనత మహిమ మీకే ప్రవ్వ మరి మేము తిరిగి ఈ లోకంలో ఉన్నామంటే తండ్రి మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించడం కోరికే దాన్ని మేము వెతుక్కోవాలా అవును పరలోకంలో ఉన్న వాటిని మేము వెతుక్కోవాలా ప్రభ పైన వాటిని ఎదురు చూస్తూ ఉండాల ప్రవ్వ అవును ప్రభ మీరు అక్కడికి సంబంధించిన విషయాలు మేము బాగా నేర్చుకొని ప్రవచనాలన్నిట్లలో తను మళ్ళీ మేము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 నిశాయత స్థితిలో ఉంటూ దుఃఖంలో భయంలో బాధలో పరిగెత్తుతున్నాం ప్రభా కానీ ప్రవచన వరం పొందుకున్నవాడు వీటన్నిటిని ముందుగానే చూసిండు కాబట్టి భయపడని మీరు అనేక పర్యాలు అది ఎప్పుడు ముగిస్తుందో కూడా మీరు మా తను మాట్లాడన్నారు కాబట్టి నేను అటువంటి ఆత్మీయ నేత్రంలని మాకందరూ కనుగ్రహించండి యథావిధిగా ఉండకుండా ప్రభావ ప్రతి ప్రవచననే మేము అర్థం చేసుకోవాలా ఆ ప్రవచన ఆత్మను మాకు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మీ దాసులతోనే మీరు మాట్లాడుతున్నారు అవును ప్రభ మీ దాసులతో మీరు మాట్లాడకుండా ఈ లోకంలో ఏమి చేయరని ఎన్నిసార్లు మాకు మాట్లాడనారు ఆ గ్రంథంలో కాబట్టి నేను మా తను మాట్లాడండి ఇంకా ఏం రాబోతున్నాయో మేము ఎట్లా మనుషులను సిద్ధపరచాలనో ఏ రూపకంగా ఈ యొక్క వైరస్ నుంచి వాళ్ళు బయటపడాలనో మీరు మాకు మార్గం దయచేమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా దాన్ని తగిన రీతిగా మా ఆహార నియమాలలో ఎటువంటి మార్పులు రావాలో ప్రతిదీ మీరే శుద్ధీకరించమని ప్రార్థించమన్నారునైనా మీరే దాన్ని శాంక్టిఫై చేయమని ప్రార్థించమన్నారు నైనా మా శరీరంలోకి పోయే ప్రతి ఆహారాన్ని మీరే శుద్ధీకరించి దాన్ని ప్రభావ మహిమపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా శరీలను స్వస్థపరచండి కాపాడండి శక్తికి మించిన ప్రయాణం అని చెప్తున్నారు మీరు ఈ వారం ఈ సంవత్సరం నుంచి మహాశ్రమలు ఆరంభమైన మనుషులు గ్రహించిన స్థితులు ఉన్నారు నైనా అనేక శ్రమలుగుండా పోతుంటే గొప్ప జనాన్ని ఆదరించాలా వారి హేరీతిగా తనమలు ఉపశమనాన్ని మేము కలిగించాలా అదే మాకు అనుగ్రించబడ్డ సేవ కాబట్టి స్వార్థ బుద్ధాన్ని అపేక్ష లేకుండానైనా మా స్వార్థంతో మా కుటుంబముల గురించి ప్రవహించకుండా ప్రభావ నానిమిత్రమై అనాథములను నక్కజలను తల్లిదండ్రులను పిల్లలను పోగొట్టుకున్న వాడు ఇహ మందు నూరు రెట్లు తిరిగి పొందుకున్నాను మీరు హెచ్చరించినారు మాకు కాబట్టి మా ప్రాణాలను మేము ప్రేమించకుండా ప్రభావ మేము తనమల్ మిమ్మల్ని ప్రేమించే వారి జీవించండి తండ్రి అప్పుడు మేము ఈ యొక్క ప్రాణాన్ని ఈ లోకంలో కూడా పొందుకుంటామన్నారు ఆ లోకంలో కూడా పొందుకుంటామన్నారు ఆ వాక్యాన్ని మేము అర్థం చేసుకోవాలా ప్రభావ దాని ప్రకారంగా మేము జీవించాలా ఎక్కువసేపు ప్రార్థనలు గడపాలా ఉపవాస ప్రార్థనలు చేయాలా అవును ప్రభ ఇటువంటి దుష్ట శక్తులు ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప వేరే విధానంగా పోవని మీరు యాకబు భక్తులం ద్వారా మాకు బయలుపరుస్తున్నారు ప్రభావ అందుకు ప్రభావ ప్రతి మేము కనీసం ఒక రోజన్న ఉపాసం ఉండి ప్రార్థించాలని బ్రదర్ సిస్టర్స్ అందరూ ఉపాస ప్రార్థనలు తండ్రి అభివృద్ధి పొందాలా ప్రభావ వారి శరళన కంట్రోల్కి తీసుకోవాలా ప్రభావ మన ఆత్మలను అంతరంగ పురుషుని బలపరుచుకోవాలన్నా ప్రభావ అటువంటి భాగ్యాన్ని బ్రదర్ సిస్టర్స్ అందరికీ అనుగ్రహించండి అవును ప్రభా ఇది ఎందుకు వచ్చిందని ప్రశ్నించకుండా ప్రభ దీని నుంచి ఎట్లా బయట పడాలన్నా ఆ యొక్క తన తలంపు అనుగ్రహించమని ప్రార్థిస్తాం మమ్మల్ని అందరినీ మీరు ఆఖ వర్షపరచుకొని మీరే మహిమనందమని ఏ శ్రీ క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ స్తోత్రం ప్రభా పరిషిద్దుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడా నీకు వన్నా నిసయ్య అబ్రహాం ఇసాక్ యాకూబ్ల గొప్ప దేవ కృపాశక్త్య సంప్రణ జీవంగల తండ్రి నీకు వన్నానిసయ్య నిన్న నీడు నిరంతరం ఏకరీతి గుణ దేవ మహాగణుడ మహోన్నుడ సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుద్ధురా నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలనైనా నీకే స్మృతులు శ్రోతాలు అర్పించుకోవడం నైనా గొప్ప దేవ ఇక మధ్యకాల సమయంలో ప్రభా నైనా నేను శృతించటకు ఆరాధించటకు ప్రభా నైనా స్వరం ఇంతకు ఇచ్చిన ఈ ధాన్యతను బట్టి నీకు వన్నాాల ప్రభా నా దేవ నా ప్రభా ఇసు ప్రభావ ఇక ధన్యత ప్రభావి లోకంలో లేదు ప్రభావ మీరు మాకు అనుగ్రహించారు మీ దాన్ని బట్టి నీకు వన్నాాల ప్రభా ప్రతి ఒక్క ఒక బిడ్డ ప్రభ ఇక ధాన్యత పొందుకోవాలని ఓ దేవా మధ్యకాల సమయంలో ప్రభా మీ వాక్యం మీరు మాతో మాట్లాడిన ప్రభావ నీకు ఓ ప్రభావ మేము పైన ఉన్న వాటమే వెతకాలా భూ సంబంధం వాటిని మీ మనసు పెట్టుకోవద్దు ప్రభావ అది శరీరమైంది ప్రభా ఓ ప్రభావ అది వెతికిన వాళ్ళలో తండ్రి ప్రేమ ఉండదు అనే వాక్యం చెప్పింది ప్రభావ ఈ లోకంలోనూ లోకం వాటిని ప్రేమించకూడదు అన్నారు ఈ లోకమంతా నేత్ర రాసి శరీరాశి జీవపడంతో నిండుకునేది ప్రభావ కానీ వాటన్నిటి నుంచి మాకు విడుదల కల్పించినారు మీకు అన్నా మేము పైన వాటి కోసం వెతకాలా ఈ లోకంలో వాళ్ళు లోకముల వాటి కోసం ఎత్తుకున్నారు ప్రభావ కానీ వాళ్ళు తెలియని స్థితులు ఉంటుందిగా ప్రభావ మీరు మాకు అవి అనుకరించినారు వెతకాలా మీ వాక్యం పై నుంచి వచ్చింది ప్రాభ ఈ బైబులు పరిశుద్ధ గ్రంథం వాటిలో సత్యం మీరు ఎత్తుక్కోవాల ప్రభావని గ్రహించాలా అనేకులకు అనుభవపూర్వకంగా ప్రేమతో మనుషులకు ప్రకటించాలా ప్రభా నా దేవ నా ప్రభ అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభా అన్నాడు ప్రభా తండీ ప్రవక్తలు మీరు లేపినారు ప్రభా ఓ ప్రభా యాజకులంతా ఈ లోకమంతా ప్రభా ఆ ఉన్నప్పుడు మీరు ప్రవక్తల మాట్లాడి ఆ క్రైస్తా ప్రజలు ప్రభా ఆ యాజకులు మీరు హెచ్చరించినారు ఆ రీతిగా ఓ ప్రభ నా తండ్రి ఇసు ప్రభా ఇపసమర్థుల ప్రభా అయినా మేము ప్రవక్తలం కాదు ప్రభా కానీ మేము నిడలం మీ దాసులం ప్రభా మీరు ఏం చెప్తే అది చేసేవాళ్ళ ప్రభా తండ్రి మీకు వివేత చూపించి బిడ్డలుగా మీ ఉండాలా ప్రభావ మీ నీతిని సత్యాన్ని ప్రకటించాల అనే కొరికి ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా ఈ తెలియక ఎంతో మంది ప్రభావ ఈ లోకంలో జీవిస్తుండగా ప్రభా ఆయన ఈ లోకాన్ని వెళతున్న అసలైన వెతుకోవటం మర్చిపోయినారు ప్రభా వైస్ కాబట్టి ప్రభా ఆ విషయాలు ప్రభావ ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలియపరచాలా ప్రేమతో వాళ్ళందరినీ ప్రభావ మీ చెంత ని నడిపించాలా అభిషేకం కనిగిరించండి ప్రవచన వరం మేము పొందుకోవాలా ఓ దేవ ఈశ్వర్రవ నుంచి సత్యాన్ని గ్రహించాలా మనుషులకు ప్రకటించాలా అలాంటి ఆత్మను మాకు అందరు అనుగరించడం అంత ఆదిష్టమైన గొప్ప దేవ ఈసుక్రీస్తు ప్రభ నా తండ్రి నేను మహిమ సమస్త మీ మహిమ కొరకు మేము చేయాలా ప్రభావ నా దేవ ఇసు ప్రభావంలో ఏ గొప్పతనం లేదు ప్రభావ నేను ఇచ్చిన కృపనైనా నీకు వర్ణాలేసయా ఓ దేవాత దేవ దేనికి పనికిరాని మమ్మల్ని ప్రభా ఓ ప్రభావ ఈ లోకమే త్రోసి వచ్చింది మమ్మల్ని అయినా కానీ ప్రభా మీరు మమ్మల్ని విచ్చిపెట్టలేదు ప్రభావ మీ కృప మీ కనికరం మాపై చూపించిన ఆయన పఠించి మాకు లేవనెత్తి ప్రభావ మీకు సింహసనం కూర్చున్న యోగ్యత మీరు మాకు అనుగరించారు మీకు మరణ భూస్థాపన పునరుద్ధరా ఆ రీతిగా ప్రభా నా తండ్రి ఇసు ప్రభా మెల్కి సేదుకు క్రమం మాకు అనుగ్రహించినారు ప్రభావ ఆయన లేవి యాజికత్వం నుంచి మెల్కి సేధుకు ఓ ప్రభా క్రమంలో మేము నిరంతరం మీకు మీద ఆ యాజకుల ఉండాలా ప్రభా అనేకులకు ప్రభా తు ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించే వారిలాగా ఉండాలా సాయం చేసేవారిలాగా ఉండాలా బహుమానాలు ఇచ్చేవారులాగా ఉండాలా ప్రభా బహుమానం మీ వాక్యమే ప్రభా రక్షణ సందేశం ప్రభా ఓ ప్రభా అందరూ ప్రకటించాలా వాళ్ళందరూ బాగోగులు నేను చూడాలా ఎంత భయంకర కాలంలో ఉంటుంది రాబోయినా ఇంకెంతో భయం కరగంటే కానీ మీరు సమస్త మాకు ముందుగానే చెప్పినారు ప్రభావ ఇదిగో అవి జరగక మునిపోయిన చెప్పినన్నారు కాబట్టి మాకు ఎలాంటి భయం లేదు ప్రభావ ఎందుకంటే ప్రభా మీరు మాతో పట్టున్నారు సమస్త మాకు అన్నకు చూపిస్తున్నారు ప్రభా మా ఆత్మ నేత్రాలు ఇప్పినారు ప్రభా నీకు వందాలే ఈ సత్యం మేము అంటే ప్రభావ అది ప్రభా మీరిచ్చిన ధన్యత ప్రభా ఆయన మీరు ఇచ్చిన కృపను అయినా వందాలి ఇది మేము మర్చిపోకుండా ప్రభా ప్రతి క్షణం వెతుక్కోవాలా ఓ ప్రభావ అన్నికలను ప్రభావ మీరు చంద్ర నడిపించేలా బిడగా తయారు చేయండి వైరస్ బాధ్యతలందరినీ ప్రభావ మీరు స్వస్థపరచండి ఆ కలవరిశీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ప్రభావ ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు నామమున హలలియా మీరే స్వస్థపచ్చని మహమనందని ప్రభావ ఎంతో ఐసి వార్డు లో ప్రభావ కొత్తి మెట్లాడుతున్నారో మీరు జ్ఞాపకం చేసుకుని క్షణమైన ప్రతి ఒక్క బిడ మీరు స్వస్థపరచని ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నారో ప్రభావ వాళ్ళందరికీ సంపూర్ణ స్వచ్ఛత కలువును కాక ఏసు క్రీస్తు పరిశుద్ధ నామవున హాలలుయ్య ప్రతి హాస్పిటల్కి ఏసు క్రీస్తులు ఇప్పుడే ఎంపీ అవును కాక అలలుయ్యా అది వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి డిశ్చార్జ్ అవ్వను కాక ఏసు క్రీస్తు నామవున హాలలుయ్య ప్రభావ మీరు స్పష్టపచ్చని ప్రభావ ఆయన నీకు వర్ణాలు తెలిసిన ఆయన యుగ సమస్యలో ఓ ప్రభావ చివరి అంచులుంటుంది ప్రభావ మీ ప్రతి క్షణం పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ ఎంతో మంది ప్రవణత ఈసు ప్రభావ సత్యం తెలియక ఎంతమంది ఉన్నారు ప్రభావ వాళ్ళందరూ మీ మీ వాక్యం తగడించలాగినా సహాయపడండి గొప్ప దేవనా అతన్ని నీకు వందనేసయా వైరస్ ప్రజలందరూ స్వస్థపచ్చా మా ప్రియులు ఎంతోమంది కుటుంబాలు వైరస్ పైన పడి ఉండగా ప్రతి ఒక్క బిడ్డ మీరు ప్రతి దినం వాళ్ళ గురించి మేము ప్రార్థిస్తామేనా అతన్ని ఎంతోమంది స్వస్థత మీరు కలుగ ఆ రీతి అయినా మేము ఎలాంటి ఓ ప్రవాహారం పొందుకొని విషయాలు మీరు మాతో మాట్లాడినారు ప్రభావ మేము చేసే ప్రతి ప్రార్థనలకు మీరు జవాబులు ఇస్తున్నారు ప్రభావం మేము సంపూర్ణంగా స్వీకరించి ప్రకారం మీరు జీవించాలా అనేకులకు ప్రభావా మీరు ప్రకటించే బిడ్డలకు మిమ్మల్ని తయారు చేయమని ప్రార్ష్టం గ్రూప్ లోన్న ప్రతి బ్రదర్స్ కుటుంబాలను మీ దీవించి ఆశ్రయించే నూతన అభిషేకంగా ఇచ్చేయండి ప్రతి చోట మీకు కాక్షణ పెట్టుకోండి మీ ప్రొటెక్షన్ మీ కాపులు అనుగ్రహించమని ప్రాధిష్టమైన గొప్ప దేవ కే మీ కంచెని ప్రభావ మీ దూతల కాబలు అనుగ్రహించండి బ్రదర్స్ సిస్టర్ ప్రభావ డ్యూటీలో వెళ్తుండగా వస్తుండగా ప్రభావ మీ అష్టం తోడుగించండి మీ ప్రొటక్షన్ మీకు అగ్ని కంచి వస్తే మీరు కాల్చి కాపాడమని ఓ ప్రవ నా దేవానికి వైరస్ పైన ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థత అను విధించమని ప్రాదిష్టమైన ప్రభు ఈ దినాల్లో ప్రభావి ఇంకా ఎంతోమంది తెగులు ఉన్నాయి ఓ ప్రభావ తాన్ని పదహారు వందలు మాకు చూపించినారు అక్కడ బోరల తీర్పులో ప్రభావ కాబట్టి ప్రభావ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రభ ఏడు సంవత్సరాలకి ఎట్టి మాకు చూపించినారు ఓ ప్రభావ ఎన్నో విషయాలు మాకు చూపించిన ప్రభావం మాకు జ్ఞాపకం ఉన్నాయి ప్రభావ ఎందుకంటే ప్రభావి ఉంది కాబట్టి మేము జాగ్రత్త పడగలుగుతున్నాం అవి తెలుసుకోగలుగుతున్నాం మీ కృపేసి ప్రభావ ఓ ప్రభా తి నీకు వందాలు ఇస్తాయా నీకు రూపాటుని మర్చిపోకుండా ప్రభావ ప్రతి క్షణం వాటిని మేము మీ వాక్యం చూసి మేము నింపబడాల సమృద్ధిగా మీ వాక్యానికి ప్రభావ అక్కడ రాతి బాణలు కనుక ప్రభా నైనా అంచులు వడికి నింపుకున్నట్టు మీ వాక్యం మీరు నింపుకోవాల అది మానని దుర్లి పారాల ప్రభా ఆ ఆ సత్యం ప్రవహించాల మాల ఆ జీవ జల ధారల ప్రభావ పొర్లి పారాల ప్రభావ మీ సత్యం అలాంటి బిడలుగా తయారు చేసి మీరే మైం పొందా నా దేవ చంద్రశేఖరం ముట్టని ప్రభావ అన్న మంచి ఆరోగ్యంగా ఓ ప్రభావ ఇంకా ఇసు ప్రభావం అనేక విషయాలు మీరు బయలుపరచండి ఇసు ప్రభావ ఓ ప్రభావం అనేక సత్య మీరు బయలుపరచండి ప్రవ నా అదే దేవానికి వర్నాలు ఇస్తే ప్రావా చుట్టు అగ్ని కంచేని ప్రభావ మీ కుటుంబం చుట్టూ అగ్ని కంచేసి మీ భూతలు కగ చే పెట్టండి ఇద్దరు పిల్లల చుట్టూ మీకు కంచేసి మీరు కాచి కాపాడండి దూర ప్రాంతం ఉంటుంది కా మీ ప్రొటెక్షన్ ఆ అనుగరించి మీ కాబ్బలు అనుగ్రించండి మీరు కాచి కాపాడండి సు ప్రభావం దృష్టించే కుటుంబం మీరు కాపాడమని ప్రార్థం అగ్ని కంచేని ప్రభావ బంధుమిత్రులందరూ మీరు మీ కాపాడమని ప్రార్థిష్టం మీ కృపలో నీకు వర్ణాలు నా దేవనా ప్రభావ మీరు ఆక తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా ప్రభ మా కుటుంబాలు మేము ఎట్లా పోషించుకోవాలా అట్లా ఎట్లా ఏ రీతిగా మీ మార్గ మీకు సన్నిధిలో నిలబెట్టుకోవాలి నడిపించాలో కూడా ఆ ప్రతి దశలో ప్రభావ మీకు వివేత చూపిస్తూ సమస్త ప్రవర్తన పరిశుద్ధంగా జీవించాలా ఓ ప్రభ ఎలాంటి పొరపాటు మనం ఉండజీ ప్రభావ మీరు సంపూర్ణకు మీకు సాగిపోవాలా అలాంటి సేవా చేతులు మనం అందరూ నడిపించి మీరు ఓ ప్రభావ వాక్యందరం మాట్లాడడానికి మీకు వందనాన్ని చెల్లిస్తూ ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించినాం తండ్రి ఆ నూతనం పరిశుద్ధుల మహోన్నతుల సరోన్నత చివరి దేవుడు ఏసేయ నీకు వంద నా చర్చ జరుగుతుంది బట్టి కనికలను బట్టి అయా ముఖ్యం మధ్యాహ్నం సమయంలో ఆరాధించడానికి శృతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వంద నా చదివించిన జరుగుతుంది అయ్యే యొక్క కరోనా సిచువేషన్ విధానం బట్టి నీకు వందలా చదివించిన జరుగుతుంది ముఖ్యంగా మనల్ని కాపాడుతున్న విధానం బట్టి నీకు వంద నా ఆయన గొప్ప దేవుడు నా వేసేయా నీకు వంద నా చరిశాను అయ్యా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే గొప్ప దేవుడు వేసా నీకు వంద నా చలిసిన చదువుతండి ఆయన నా కృప నీకు చాలున్నా అని చెప్పేసి అన్న చదువుతండి అవును నీ కృప మాకు చాలునా వేసేయా నీకు వంద నా చరిచిన చదువుతండి ఆయన కృపను బట్టి మేము ఇంకా జీవింలో ఉన్నది చదువుతాండి దాన్ని బట్టి నీకు వందనా చరించిన చదువుతండి అయా ముఖ్యంగా ఎవరైతే కరోనా వచ్చి బిడ్ల మీద ఉన్న చదువుతండి అయా ప్రత్యేక బిడ్డ మీరు దీవించాను ఆయన ఆశ్రదించి ముట్టి కనకరించండి ఆక్సిజన్ కోసం బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు లేవన్నీ తండ అయా కరోనాలు చిక్కుబడి అయ్యా కొట్టుమిట్టు ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు లేవన్నీ తండ వారిపైన కృపను కనకరణ చూపించండి అయా గొప్ప దేవుడ వేసేయకు వందనాచరిస్తుంది అయా ప్రతి ఒక్క బిడ్డ నీ తట్టు తిరగాలని కృపణ కనకరంగా దించండి అయా లోకం తట్టు తిరగకుండా అయా లోకం తట్టు చూడకుండా నీ కృపను కనకరంగా దండి అయా నో గొప్ప దేవుడ వేసేయని నీకు వందనాచరిస్తున్నాం ఏ బిడ్డను నశించుకోవడం నీకు ఇష్టం లేదన్న తగ్గతండి అయా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఎవరైతే కరోనా వచ్చి చనిపోయిన తగ్గుతుంది వాళ్ళ కుటుంబాన్ని మీరు ఊదర్చండి నీ తట్టు తిరగాలి కృపను కనకరంగా దాయించండి ఇంకా మీరు ఇంకా మారు మనసు పొందుకుంటారు ఏమో చూస్తున్నారు తగ్గుతండి నీకు వందనా చర్చ మా హృదయాలంతా మీ తిప్పేలాగానే కృపణ కనకరములు దచ్చండి అయా లోకం తట్టు తిప్పకుండా కృపణ కనకరం దండి అయ్యా అన్న గొప్ప దేవుడు వేసేయని బిడ్డను దీవించండి ఆస్వాదించండి ఆయా ముట్టి కనకరించి దాయించమండి ఏమ తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ వేసే కృప కంకరం గల దేవ రాజుల రాజా ఏసు ప్రభా మీకు ఎంతో లెక్కలేనని వందనాల ఇస్తూ ప్రభా యేసు క్రీస్తు నామ్మం బట్టి ప్రభా మేము ఆన్లైన్ ప్రార్థనలో స్కైప్ లో మేము కూడి ఉన్నాం ప్రభా వాకింగ్ మాట్లాడినందుకు మీకు వందనాలేసు ప్రభా ఈ మీటింగ్ ద్వారా మీకు మహిమ ప్రభా కృప్రభ కనికరం గల దేవుడు వేసు ప్రభ మహిమోన్నతుడో ప్రభ సర్వాధికారి ప్రభా మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభ ఆకాశాన్ని భూమిని సృజించిన గొప్ప దేవుడు వేసు అయ్యా మీకే యుగ యుగంలకు మహిమ కలుగును గాక ఓ పరిశుతురా మహోన్నతుడ కృప ఏ్రీస్తు నామం బట్టి ప్రభ వైరస్ బారడిన ప్రతి ఒక్క బిడ్డని మీద ప్రార్థన చేసిన ప్రభా దేవ మీరు వారిని ముట్టండి ప్రభ స్వస్థపరచండి స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డ ఏసుక్రీస్తు నామంలో ప్రభా రక్షణ పొందాల ప్రభా విడుదల మీద కల్పించండి దేవ మహిమ దేవ కృపమయ్య సర్వోన్నత దేవ కావలసిన ప్రభా బెడ్స్ మీరు సాయం దయచేయండి ఆక్సిజన్ కొరత ఉంటే ఆక్సిజన్ దయచేయండి ప్రభా ఏసీఎం మీకు మీ యొక్క కనికరం వారి మీద చూపించమని వాళ్ళకి విడుదల కలిగించమని ప్రార్థన్ చేసిన దేవా మహిమోన్నత ప్రభా కుప్ప దేవ సరష్ఠకర్త దేవ ప్రభా జీవితాన్ని తీర్మానం చేసుకుని ముందుకు నడుస్తున్న ప్రతి ఒక్క బిడ నిమిత్తం ప్రభా వాళ్ళకి ప్రభా అగ్ని కంచి వేయండి దేవదత్తుల కాపుదలు దేయండి ప్రభా మీ నామం మహిమ అర్ధం అనేక ఆత్మలని ప్రభా మీ చెంతకు నడిపించాలా ప్రభా మహిమోన్నత దేవా మీకు వందనాలు ప్రభా దేవ మీకు స్థుతులు స్తోత్రాలు దేవా వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి ప్రభా దేవ వాళ్ళకి ప్రార్థన సన్నగిలడానికి వీలేదు ప్రభా విశ్వాసం సన్నగిలడానికి వీలేదు ప్రభా మీరే కొండ కోట పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఎసు ప్రభ వారిని నడిపించండి దేవా ఈసయా మహిమోన్నత దేవ మీకెంతో వేలాది వందనాలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ యొక్క కృపలో మీ యొక్క కనికరంలో దేవ గొప్ప విజయాన్ని వారికి దయచేయండి ప్రభా అూయ పరిశుద్ధ ఈసారి జీవంగల దేవా ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరి మీద మీ యొక్క ఆత్మను కుమరించండి ప్రోభా విజృంభించి ప్రతి ఒక్కరు సేవ చేయాలా రాజా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడండి జీవితాన్ని తీర్మానం చేసుకొని ముందుకు నడవాలా ప్రభా ఇది టైం వేసే ప్రభా వచ్చింది రాజా ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు మీ యొక్క ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభావం మేము మాత్రం మీ పైన ప్రభావ మనసు కేంద్రీకరించుకొని మేము ముందుకు నడవాలా జ్ఞానం చేత నడిపించి ప్రభావం మీ నామంకి మైమ తెచ్చుకోమని ఈ దినం ప్రభ మాకు ఇచ్చడానికి వంద యేశి శోతం చేసాం ఈ దినం ఎంత మంది చూడలేక ఉన్నారు యేశప్రభా నా దీవానికి శోతం చేసాం దీవానికి శ్రోతం యేసప్రభా మాకు ప్రభా స దీవానికి శోతం చేసాం అలలియా నాదేవాక్యంధ మాట్లాడు ఆ వాక్యందర ప్రభా అలలియా నడిపించండి నీ వాక్యం ఉంటే ఈ ప్రభావ మాకు చూపించి కలగ ఒప్పుకొని స్వాగించండి నా దీవానికి శోతం చేసాం ప్రార్థన తెచ్చండి నా దేవానికి శోతం చేసాం ముఖ్యంగా ఏసోప్రభ నా ఎంతమంది మా దేశంలో వైరస్ పట్టి ఉన్న రేసోప్రభ వాళ్ళ కోసమే ప్రే అలా హాస్పిటల్లో ఉన్నారు రకరకాల హాస్పిటల్లో ఉన్నారు రకరకాల ప్రభావ జగలు ఉన్నారు ఆ వ్యక్తిని మీ జ్ఞాపకం చేసుకొని స్వచ్ఛపరచండి అలల్ వాళ్ళు బాగో మాట్లాడాలి మారుమస్సు రక్తను పొందాలా నాది వాళ్ళ దగ్గర తిరగాల వాళ్ళకి విడుదల వాళ్ళు చేసిన పాపం క్షమించండి స్వస్సపరచని పడకం నుంచి లేవనెచ్చని అందుకారు చక్కడి నుంచి విడిపించి హాస్పిటల్ దగ్గర నడిపించండి సుప్రభను కరణించండి డాక్టర్ నుంచి మొరబెడుతున్న సుప్రభ డాక్టర్ జ్ఞానం కఠిన తొలగించి వాల్మీ మార రక్షణ పొందాలా మీ సేవ చేయాలా విశ్వప్రభ మీరే సహాయం చేయండి వార్డు బాయ్ నర్సులందరూ ముట్టి తాకి స్వచ్ఛపరచని మీ ఆత్మ ద్ఞానం తెచ్చని ఏ బిడ్డ పొంది అక్కడ వార్త అందించాలా విశ్వప్రభ మీరు ఖాళించండి బలంగా వాడుకోండి నా దీవానికి శుతం చేస్తాం అలలి నా ప్రభావానికి సుతం బ్లాక్ మెడిసిన్ పెడుతుంది వాళ్ళు ఉదయం కరిగించండి వాళ్ళ సైతానికి గద్దించండి నా దీవ సమయంలో ప్రభావం అలా ఏ ఉంది ఆ మెడిసిన్ అంతా సహాయం నా ప్రభావానికి వందరి సుప్రభా నాది వాన్ని ఖాళించని ఇంత మా రక్షణ పొందులు బిడ్డలు ఆస్తులు ప్రభా వాళ్ళ కుటుంబ కుటుంబం ప్రభా వాళ్ళ మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ రథంతో కడగండి మీరు ఆత్మలో తెరవండి వాళ్ళ మనసు ఇప్పండి వాళ్ళ పరిశుద్ధాత్మ తెచ్చి ప్రవచ బలం ది జ్ఞానం తెచ్చని నీకు దగ్గర రావాలని సత్యం చూపించండి తిరిగి ప్రభా లేవండి సేవ చేసి సాధించని ఎంతో కుటుంబంలో ప్రభా అలలిద నాదివా అలలిద మనతని వాళ్ళ కుటుంబంలో ప్రభా అలలిద ఎంతో మంది వా కుటుంబం ఓదార్చండి వాల్వి ప్రభ కావలస పోషి హారం దయచేయండి ఆదరించి కళలో మాట్లాడండి అలా అనలి వాళ్ళకు ఉల్లాస వస్త్రం ధరించేయండి నా దీవానికి శతం పతి మా ప్రేయుడు ఆదరించండి అలలి ఆ పతి యొక్క ఎంత ధరలో తెలుసుకోవాలా నీ రాక తెలియని తెలుసుకోవాలి సుప్రభ వాళ్ళ జ్ఞానం దయచేయండి నా దీవ వాళ్ళ మనసు ఇప్పమని వాళ్ళ మనసు స్వస్సపరిచమని ప్రార్థించు నా ప్రభాని వాళ్ళు క్షమించమని ప్రార్థించు నా దీవాని అని జగల సేవ స్వార్థ పోల మానవ గ్రామంలో అలలియా పతి జగలని స్వార్థ అలలియా పోవాలే స్వప్రభ మీరు వాళ్ళకు లేపండి ప్రతి సేవకు లేపండి సుప్రభ మీరే సహాయం చేయండి కొంత ఇస్తారు ఉంది పని వరకు వేడుకోమని సుప్రభ నా దీవాన్ని స్వతం చేసిన వేడుకుంటూ ప్రతి జగల దేశం దేశం స్వార్థ పోవాలా అలలియా మనిషి వార్త పోవాలా నా జీవానికి శోధం చేస్తాం మీరు ఎలా నా దీవానికి శోధం చేసినాం శివట్టి తాకి స్వస్థపరిచి ఆరోగ్యం దైచని సంపన విడిపించమని ప్రధాన ఆత్మీయులు తెలివండి అలలియా నాది దుస్వాత్మత విడిపించి పరిశుద్ధతో ప్రభ అలలితని వాక్యం గ్రహించి సహాయం చేయండి బాను ముట్టి పళ్ళు జ్ఞానం తెలియచని అలలియా స్వస్థపరిచి విడిపించి బాను కొడుకు సంపూన విడుదలకి ప్రకటించడం మీరు స్వస్థపరిచని మంచి ధ్యాన జరగదుల గొప్ప సేవకులు కావలేస ప్రభ మీరే సహాయం చేయండి విక్రమని అమలు ఉములు ముట్టని తర్వాత ఈ వేదంతో పడకుండా సాయం ఇంతకుముందు ప్లే చేసి వాళ్ళకి విడుదల ఇచ్చిను వాళ్ళ కృతాగ్రం జీవించాలా నీ సేవ చేసి సాధించేయండి నా దీవాన్ని శ్రోతం చేసి కుటుంబ జ్ఞాపకం చేసుకోండి తన భర్త హాస్పిటల్ డిశ్చార్జ్ కావాలా పల్లె జ్ఞానం ధైర్యం దచ్చండి నీ బలాన్ని దై చాల విరక్షణ పొందాలా కూతురు బిడ్డని జ్ఞాపకం చేసుకోండి పల్లె జ్ఞానం దగ్గర వాళ్ళ గొప్ప సేవకు తీసుకురండి ఆదరించని ఉలాస వస్త్రం ధరించేయండి పల్లో దర్శనం వాళ్ళు దచ్చని మీరు ఉన్నారని మాట్లాడే దేవుడేశ్వరి వారు బలపరచని ఆ సంఘంని బలపరచండి ఆ సంఘం అంతా సరస్వతం రావాలా పరిశుద్ధాత్మ కొనుపబడాలా ఆత్మ తెరవండి ఆ సంఘం ఈ ప్రభని సేవ చేసి సహించని సరస్వతం రావాలా ఎవరి దుఃఖం ఉంటాను విలేజ్ అలలి అనాది వాళ్ళ దుఃఖం ని స్వసపరిచి అలలి అనాది వాళ్ళని సహించండి నా ప్రభాని కొందలే ప్రభ రాజంటాను తాకని అలరి స్వస్సపరచని అంతా పూర్తిగా ఆత్మ తెరవని రక్షణ పొందాలా మెరిసన్ నిస్పర్చుని సేవ చేయాలి జ్ఞానం వింటూ స్వస్సపరిచి జ్ఞానం తెచ్చని అలలి మోజేస్ ముట్టని తాకండి అలలి జ్ఞానం విడిపించి కని చెయ్యండి కాంతబ్బి ముట్టి తాకి స్వసపరిచి విడుదలని మెర్సి గుండెం ముట్టిని తాకండి మెర్చి గుండెం జ్ఞానం తెలియచని పరిశుతాపడి ఆబిడవిని సేవ చేసి సహాయండి వాళ్ళ కుటుంబంలో ఎంత ఉంది రూట్స్ సార్ వాళ్ళు జ్ఞానం తెలియచండి విడిపించి నీ సాక్షిగా ఉంటుంది సహాయం చేయండి నా చిన్న పాప ముట్టి స్వస్సపరిచి ఆరోగ్యం తెచ్చండి అలడియా నాదేమో మెరిచిడు ఎంతోమంది హళడి అధిమో మన తాకింది వాల్వి విడిపించి ముఖ్యం చేసు ప్రభా నీ సాక్షిగా ఉండాలా జ్ఞానం దచ్చండి వాళ్ళు మారుమశ దయచేసి సైతం వర్ణించండి నా దేవానికి సొతం అలాని అమ్మ కేపికవడం ఎంతో పది బిడ్డ సేవ నూతన విషయానికి బలం దయచేసి స్థిరపరచండి అలాని నా దేవాన్ని కోసం పౌరుషం చేయాలా అలానే మీరు ఖాళించండి వాళ్ళ కుటుంబాలు అగ్నికరించని అన్న ముట్టను తాకండి బలపరిచి స్థిరపరిచి ఇంకా ఆరోగ్యం దయచని ఇంకా సత్తాన్ని చూపించండి నా దేవా అన్న కుటుంబం నుంచి అగ్నికరం చేయండి బాబు చూడని పాప చూడంగులుగా అలలియ సూచన అగ్ని కంచి నా దీవానికి స్వతం అడగదాలు కాల్చి చక్రవతి ఉంటంతాకని జ్ఞానం తెచ్చని ఆరోగ్యం దచ్చి సేవలు వాడుకొని అలలియ వాళ్ళ కుటుంబంలో ఎందుకు వైరస్ తాకింది మీకు తెలిసేదే వాళ్ళని స్వసపరచని వాళ్ళ నాయన బలపరచని అక్కడికి సేవ జరగాల నా దేవ నీళ్కర్ సమర్పించి భయంకర దినకాలంలోనో సమలకాలంలోనో శుప్రభ అలలియ నా దేవానికి స్వతం దేన్ని భయపడకుండా దేన్ని ప్రవహించకుండా అలలియ విశ్వాసం కర్త కొనసాగే దేవుడు మీరే కనుక మా విశ్వాసం బలపరచని శిలపరచని అలలి అనాది అనిస్తుతం నీ వైపు చూసి ప్రభా పోవాలా పైన ఉండేది వెతకాలా అల అనాది ఏమని ఇస్తుతం అలాగా మా అందరూ వాడుకోండి నన్ను వాడుకోండి మా కుటుంబం వాడుకోమని ఇస్తున్న ప్రసంక్ష ఇంతటి ఇంకో వాక్యం ఇస్తూ అది అనేది ప్రకటించాలా ఇంత నశించుకు వాళ్ళకి వాక్యం ప్రకటించాలా తీసుకోవాలి కొంత చేస్తుందని వస్తుంది వైరస్ కూడా వేసుకోవాన్ని ఎన్ని మందులు వచ్చినాయి అందరి తట్టు తిరిగా అక్కడ లీడర్లకు మందులు ఎందుకు డబ్బులు ఎక్కువ ప్రేమగా ఉండాలా డబ్బులు ఎక్కువ పట్టించుకోవాలా ఇంకా డబ్బులు ఎక్కువ తీసుకుంటా హాస్పిటల్ చేసి ఇంకా చనిపోయి చంపకుండా సదా చేసి వెళ్ళేసి స్తోత్రం ప్రభా నయనసింహ ప్రభా న పదంలోకి వీళ్ళ స్తోత్రాలు దేవాయస్మ ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో దేవాయస్మ ప్రభావ నేను ఘనపరిచ భాగ్యం మాకు స్తోత్రం మా ప్రభ దేవా ప్రభా మరణించారు దేవాకాండంలో సజ్జ లెక్కలోంచి దేవాయస్మ ఆన్లైన్ కుటుంబాలను దేవాయస్మ సురష్కంగా ఉంచిన స్తోత్రం మా ఎంతో తెగులుంది మా బయట చూస్తే దేవాయస్మ దాని నుండి దేవాయసం అప్రవ కృపచేత మనం బ్రతికించిన దాన్ని నీకు వందలా స్తోత్రాలు దేవా మరికొక రోజు చూసే భాగ్యం మాకు అనుగ్రహించిన దాన్ని స్తోత్రం మా ప్రభావ దేవాయశ్రం అప్రవ నీకు వందలా స్తోత్రాలు దేవాసం అప్రవా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి మా ప్రభావ దాని ప్రకారం మేము జీవించే భాగ్యం దయచేయండి మా ప్రభావ నీకు మాట్లాడిన దాన్ని నీకు వందలా స్తోత్రాలు దేవాసం ఇంకా వాక్యంలో ఎదుట సాయం చేయండి ప్రతి ఒక్క వాక్యాలలో దేవాసం అప్రవా మర్మాలు తెలుసుకొని దేవాయశ్రమ ఇతరులకు బోధించేలా ఉన్న సాయం ప్రభా నీకు తెలుగు జ్ఞానాన్ని మాకు దయచేయండి మా ప్రభావ దేవాయస్ మహాప్రభా ఈ లాక్డౌన్ వల్ల దేవాయస్మ ఎంతో మందికి ఆహారం లేదు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు ఆహారం దయచేయండి మా ప్రభావ మీరే తోడు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ నేను సేవించే బిడ్డగా ఉంటా సాయం చేయండి ఇంట్లో ఊరికే ఉండకుండా దేవాయస్మాప్రభావ నేను వేడుకునే భాగ్యం దయచేయండి మా ప్రభావ ప్రతి ఒక్క దుష్టక్రియల నుంచి వారికి విడుదల దయచేయండి మా ప్రభావ మీరే తోడున్న దాన్ని బట్టి వందన స్తోత్రాలు దేవాయస్యమ ప్రభావ ముఖ్యంగా మా ప్రభు ఈ వైరస్ వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు మా ప్రభు ఈ రోజు వైరస్ మా పాజిటివ్ వచ్చింది మా ప్రభావా ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ ప్రతి ఒక్క తెగుల నుంచి విడుదల దయచేయండి మా ప్రభావా ఏ సినిమా ప్రతి ఒక్కరికి దిదల దయచేయండి మా ప్రభావా నేరే తోడు అయినాడు మా ప్రభావ దాస్ ప్రతి ఒక్క ప్రిస్క్రిప్షన్ ప్రతి ఒక్కటి దేవా ఆక్సిజన్ అందాలో దేవా ఎటువంటి బెడ్స్ కావాలో దేవాస్మాప్రవా ఎటువంటి దవాయిస్మ ప్రభావ ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతగానో దా ఫీజు తీసుకుంటుంది మా ప్రభావా అటువంటి లేకుండా సాయం చేయడం గవర్నమెంట్ పట్టించుకోవాలో మా ప్రభు పట్టించుకునే దివాస్మ దీని దేవాయస్మర మంచి మందులతో దేవ తగ్గించలాగా సాయం చేయండి మా ప్రభావ మీరు పెట్టింది మీ చిత్త ప్రకారం జరుగుతుంది మా ప్రభా దేవామ ప్రభావ తీసి వేయండి మా ప్రభావ అంతకాల దిన దేవాస్మ కూడా దేవాయస్మ ప్రభావ నీ తిరగకుండా చేస్తుంది మా ప్రభావ తిరగాల మా ప్రభావ బిడ్డ దేవాయస్మ ప్రభావ ఏ సినిమాలు ఉంటా సాయం చేయండి మా ప్రభావ నీ కొమ్మైన దీవున కుమ్మరించండి మా దేవా మా మా ఆత్మలు ప్రతి ఒక్క బంధుమిత్రులందరూ చాలా మంది నిద్రించారు మహప్రభ వారి కుటుంబాలకు ఆదరణ దయచేయడం మహప్రభ రోజు ఒక న్యూస్ తింటున్నాం మా మా ప్రభావ రోజు దివాయిస్ మా ప్రభావ ఎంతో మంది చనిపోతున్నారు మా ప్రభావ డెవైస్ మీరు నిన్ను ఎదుగుటకు సాయం చేయండి మా నీ తట్టు తిరగాల మా ప్రభు ప్రతి ఒక్క రక్షణలో ఉండటం సాయం చేయండి మా ప్రభావ ఇంకా లేవనైతారు మా ప్రభావ ఫైనాన్షియల్ విషయంలో పాడిస్తున్నారు మా ప్రభావ ఆర్థిక విషయంలో దివైస్ మీరే లేవనైతారు మా ఫైనాన్షియల్ విషయం తీసుకుండి మా మీరే తోడైనాడు మా ప్రభావ ఏమన్నా అసలు దేవా ప్రతి ఒక్కరు సాయం చేయండి మా నీ తండ్రి తిరిటకు సాయం చేయండి దేవాయశ్ర మా మీరే తోడైనాడు మా ప్రభావ దేవాయస్య ఎంతో పెళ్లి కాలే మా ప్రభావ బిడ్డ ఏజ్ దాటిపోతుంది మా బిడ్డల గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు పెళ్ళి సాయం చేయండి మా ప్రభావ ఏజ్ లో తగిన సమయంలో పెళ్ళి అయ్యటకు సాయం చేయండి మా ప్రభావ ఎంతో మంది అవకి తగిన రీతిగా దేవా పెళ్లి జరిపించాడు మా ప్రభావ ఇంకా దేవాయస్మ ప్రభావ అనేక సమస్యలలో వారు కొట్టుమిట్టాడుతున్నారు మా ప్రభావ దేవాయస్మరువా ఒకరు ఇల్లు కట్టుకుంటూ ఒకరు దేవాయస్మరువా తన ఇడ్లను కొన్నానని వెళ్తున్నాడు మా ప్రభావ దేవాయస్మరువా అట్లను చూసేస్తాను అంటారు నీ తట్టు తిరుగుతలేదు మా ప్రభావ నీ తట్టు తిరగాల మా ప్రభావ దేవాయస్సు విందులో పాల్గొనాలి మా ప్రభావ ప్రతి ఒక్కరు దేవాయస్సు తెలియని జ్ఞానం అనుగ్రహించాడు మా ప్రభావ ఈ యొక్క ఆపద్రవం నీ తెలివి చేత మాప్రవా ప్రభావ నీకు జ్ఞానం చేత మేము నింపబడాలి మాప్రభా ఇంకా ముందు దేవాయస్మాప్రవా ఎన్నో శ్రమలు ఆటంకాలు వచ్చినాడు దేవాయస్మాప్రవా ఏ సంలో ప్రతి ఒక్క దాన్ని గద్దించుకుంటూ మేము ముందుకు సాగాల మా ప్రభావ నీకు సర్వంగా కావచ్చు మాకు దయచేయండి మా ప్రభావ దేవాయస్మ మీరే తోడైనాడు మా ప్రభావా ఈ గ్రూప్ ప్రతి ఒక్క సాటకు సాయం చేయడం మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీవించి ఆశ్రయించాడు మా ప్రభావా ఎటువంటి వైరస్లను విజయవంతంగా నీ తట్టు తిరగటకు సాయం చేస్తారని త్వరగా రాబోతున్నీస్ పేడ వేడుకొంచున్నాం మహాపరిషుదుడా మహోన్నతుడా గొప్ప దేవ కనికిరము గల తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన ఏసయ్య నాయన నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రముల ప్రభా తండ్రి నాయన ఇంతవరకు ప్రభా నాయన మీరు పాటల ద్వారా మహిమనందరు వాక్యం ద్వారా మీ స్వరం వినిపించినారు ప్రభాయన మీరు ఏదైతే ప్రభా మీ స్వరం వినిపించినారో ప్రభా తండ్రి ఆ యొక్క వాక్యమును నేను స్వీకరిస్తున్నాను ప్రభా నేను స్వతంత్రించుకుంటున్నాను ప్రభా తండ్రి అవును ప్రభా తండ్రి నాయన తండ్రి ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రభా నాయన తండ్రి మీ దగ్గర నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా ఎందుకంటే నువ్వు నాకు అక్కడ ఇచ్చినావు ప్రభ నీ పక్కన స్థానం కాబట్టి నా యొక్క ప్రయాసం ప్రభ నీ పక్కన నేను ఉండాలా ప్రభ నీ సింహాసనం దగ్గర నేను కూర్చోవాలా ఈ లోక సంబంధమైన వాటిని నేను వెతకుండా తండ్రి మీ యొక్క పరలోక సంబంధమైన విషయములు నేను వెతకాలా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 గద్దించండి నా తండ్రి మీకే ప్రభా అది మీరు ఆమోదించినది కాబట్టి ప్రభాని అయినా తండ్రి మీరే గద్దించండి ప్రభా యొక్క మీ యోసుక్రైస్త పరిశుధ నామంలో తండ్రే దాన్ని గద్దించను గాక హలెలుయ కాబట్టి తండ్రి ఈ కేబీపీఎం ప్రతి బ్రదర్ సిస్టర్ ప్రభాని అయినా వాళ్ళందరినీ ప్రభాన అయినా తండ్రి మీరు కాచి కాపడి ప్రొటెక్ట్ చేయండి ప్రభా వాళ్ళ అవస్థతో తీర్చండి వాళ్ళ ఆర్థికంగా గాని ప్రభాన అయినా ఆత్మీయంగా కానీ ప్రభ అన్ని విషయంలో ప్రభా వాళ్ళకి ఏ లోటు కరువు లేకుండా ప్రభా మీరే సంపూర్ణంగా వాళ్ళకి దయచేయండి తండ్రి నాయన ప్రభా తండ్రి మేము ఇంకా బలపడాలా ప్రభా ఎందుకంటే నాయన ఈ లోకంలో మేము లేం ప్రభా పరలోకంలో నీ అందున్నాం కాబట్టి నీ నిజమైన స్వార్థ మేము ప్రకటించాలా తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభా ఎన్ని బాధలు వచ్చినా ప్రభా నైనా ఎక్కడ జడియకుండా బెడీయకుండా ప్రతిదీ మీ జ్ఞానం చొప్పున మేము నడుచుకోవాలా తండ్రి కాబట్టి నాయన ప్రభా మీ యొక్క ఆత్మీయ వరములు ప్రభా ఆయన మా అందరికీ దయచేయండి ప్రభా నాయన తండ్రి ప్రభా తండ్రి ప్రభా ఎవరైతే ప్రభా నాయన ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరి కుటుంబంలో దుఃఖంలో ఉన్నాయి ప్రభా భర్తను భార్యలను తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళు కోల్పోయినారు ప్రభా తండ్రి నా ప్రభా వాళ్ళ పట్ల కనికరం నీ ఆదరణ చూపించిన ఆయన వాళ్ళు బ్రతుకు దినములు ఎందుట మీరే సదాకాలం వాళ్ళకి తోడయండి వాళ్ళని కాచి కాపాడండి ప్రభా తండ్రి నా ప్రభా తండ్రి నా ప్రభా మీకు వందనాలు ప్రభా తండ్రి అలాగే రవి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను ఆ రవి బ్రదర్ ఏ సహాయం చేయాలో మీరు సహాయం చేస్తున్నారు ప్రభా మీది ఎంత ప్రేమ జాలి దయగాల హృదయం ప్రభా నా తండ్రి మీ బిడ్డలను బాధల్లో శ్రమల్లో నేను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు మీరు కష్టపెట్టారు ప్రభా వాళ్ళకి పతి అవస్థలు ప్రభా ఏదో ద్వారా మీరు సహాయం చేస్తారు కాబట్టి ఏసై ప్రేమ అలాంటి ప్రేమ ప్రభా తండ్రి తండ్రి ప్రేమ ప్రభావం ఇది కాబట్టి ప్రభా మీకే మహిమ ఘనత కలుగును గాక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 సాకులు చెప్పకుండా ప్రభా లోక సంబంధమైన సాకులు చెప్పకుండా ఆ యొక్క పత్రికను పట్టుకొని నీ పెళ్లి విందుకు రావాలా తండ్రి మేము సిద్ధపడగా రెడీగా మేము మీ దగ్గరికి రావాలా ఒకవేళ రాని పక్షంలో మీరు ద్వారం మూస్తానంటున్నారు తండ్రి అప్పుడు మా పరిస్థితి భయంకరంగా ఉంటుంది కాబట్టి నువ్వు పిలిచినావు తండ్రి నీ పెళ్లి కాబట్టి మేము సిద్ధపడి ఆ పెళ్లి పాల్గొనాలా ప్రభా ఆ పెళ్లి నీ సువార్థ ప్రభ నీ సేవ ప్రభ కాబట్టి మేము సిద్ధపాటుగా ఉండాలా అనేకుని ప్రభా రక్షణలోకి అనే కొన్ని ప్రభా తిప్పి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 గొప్ప గొప్ప ప్రభావి కొత్త ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నెల తండ్రి పొద్దున్నే ప్రోడక్ట్ మనం కాపాడిన గొప్ప దేవా మరి మా పట్ల ప్రేమ కనుక చూపించినందుకు ఇందే తండ్రి ప్రభా అదేవిధంగా నేను ఎస్తే ప్రభా ఎంతో మంది వైరస్ కు బాధపడుతూ తన బాధపడుతున్నానేస్తే ప్రభా రోధిస్తున్నారు తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంతి సంబంధం దైత్యం కోరుకుంటున్నాం తండ్రి ప్రభా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 యన వృద్ధులే కానీ నయన ప్రభా మరి వాళ్ళకి సహాయం దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళు ఇంకెక్కువే నీ సన్నిధిలో ఉండే సాయం దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎంతో మంది నీ అందరు నిద్రించినారు పాస్టర్ కుటుంబాలు ఉన్నాయనే ప్రభా మరి పాస్టర్స్ నయన ప్రభా బంధుమిత్రులను నయన ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంతిని సమాధం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళు ఉన్నాయనే చాలా మంది గో ఉన్నారు తండ్రి ప్రభా పాస్టర్స్ ఉన్నాయన ప్రభా వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధం దయిచి వాళ్ళకు హారం వాళ్ళకు సహాయం దించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా రాషన్ కానీ నేనేసే ప్రభా వాళ్ళకి ఏం కావాల్సిన వాడిని సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనే ఇతరు వల్ల నేనేసే ప్రభా గవర్నమెంట్ వల్ల కూడా వాళ్ళకి సాయం అందబడాలి తండ్రి ప్రభ పాస్టర్స్ నేను ఇబ్బందులు ఉన్నారు తండ్రి ప్రభా నేనేసే ప్రభా వరకు ఛాన్స్ ఇచ్చి ప్రభ నీ సతమైన స్వార్థ వాక్యం అందిస్తూ ప్రభా వాళ్ళు ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనేసే ప్రభా మరి ప్రభా చాలా మంది హాస్పిటల్లో ఉన్నాయి ప్రభా చాలా డబ్బులు డబ్బులు డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తున్నారు తండ్రి ప్రభా అయినా న్యాయం అవుతలే తండ్రి ప్రభా ఏసు క్రీస్తు నామంలో నేను అండి ప్రభా మీ ద్వారా నేను తప్ప నేసే ప్రభా మరి అది నయం కాదు తండ్రిని అన్నసే ప్రభా మీరు సహాయం దచ్చామని కోరుకుంటున్న తండ్రి నీ సువార్త తెలవబడాల తండ్రి ప్రభా రైతుల కోసం ప్రాధం చేస్తున్నాం తండ్రి వాళ్ళ పంట పొలాలన్నీ రోడ్ల మీద పరేస్తున్నారు ధర గిట్టుబాటు రావట్లేదు అండి ప్రభా మిడిల్ మ్యాన్ వాళ్ళు వచ్చి అందరూ తినేస్తున్నారు తండ్రి ప్రభా నేనే అలాంటి జరగకుండా ప్రభా ఈ నాకు ఫోర్ అవర్స్ లో నేనేసే ప్రభా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందిగా ఉన్న తండ్రి ప్రభా వాళ్ళకి సాయం దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనేసే ప్రభా మంచి ఆలోచనకు నేనేసే ప్రభా ఈ తోడు నీడుగా ప్రతి ఒక్కరూ తినాలని మంచి ఆలోచన ఉన్నది తండ్రి ప్రభా వారు కష్టపడి పండించిన పంటలన్నీ నన్నేసే ప్రభా వాళ్ళు మరి మార్కెట్లకు తెస్తాం మార్కెట్లో ఎక్కువ రేట్ కమ్మేస్తున్నారు తండ్రి ప్రభా రైతులకేం మిలగట్లేదు తండీ ప్రభా గత సంవత్సరంలో నేను వేసే ప్రభా ఏ రైతు అయితే ఆత్మహత్య చేసుకొని ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నారో కుటుంబంలో శాంతిని సమర్థం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒకసారి ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి విన్న వాక్యం బట్టి నయన వేస్తే మనం లోకానుసం సంపాదించుకోకుండా ప్రభా నీ యొక్క పర్లోక జ్ఞానం మాకు దయచేయమని ప్రభా పర్లోక జ్ఞానం దయచేసి ప్రభా ప్రతి విషయం నేను తప్పించుకోబడాలి తండ్రి ప్రభా నీ యొక్క మార్గం స్వరళం చేస్తున్నాయని ప్రభా ముందుకు వెళ్ళేట సాయం దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని నీ సుష్యులుగా తీర్చేటకు మంచి మంచి అవకాశం ఇస్తున్నందుకు నీకు అందనాలి తండ్రి ప్రభా మరి రోజు దినదినం ప్రార్థన రెగ్యులర్ గా జరుగుతున్నాయి తండ్రి ప్రభా మరి సాయం తెచ్చండి ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి తండ్రి వాళ్ళ కష్ట సుఖాలను మీరు తెలుసుకు మీకు తెలియ తెలియపరుస్తున్నాం తండ్రి ప్రభ మా యొక్క పిటిషన్స్ మా యొక్క విన్నపం మీకు తెలియపరుస్తున్నాం తండ్రి ప్రభా మీరు మాకు సాయం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ అదేవిధంగా ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి ప్రభా మరి మీరు అనేక రోగాలు వస్తున్నాయి తండ్రి ప్రభ మరి డయాబెటిక్స్ కానీ నైన్ఎస్ షుగర్ పేషెంట్స్ కానీ ప్రభా మీరు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా హార్ట్ పేషెంట్స్ కోసం కూడా ప్రాధన చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళకు కూడా సరైన ట్రీట్మెంట్ అందట సాయం తెచ్చాం ప్రభా అంత ఫోకస్ అంతా కోవిడ్ నైన్టీన్ మీద ఉన్న తండ్రి ప్రభ ప్రెగ్నెన్సీ లేడీసే కానీ ప్రభా మీరు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా చిన్నారు బిడ్డలకు ఎటువంటి ఎటువంటి ఆటంకం రాకుండా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి థర్డ్ థర్డ్ వేవ్లో నైన్ఎస్ ప్రభా పిల్లల మీద ప్రభా పిల్లల మీద అటాక్ చూపిస్తాను తెలియపరుస్తున్నావు దేవానైనా సార్ ప్రభా అలాంటి జరగకున్న సాయం తెచ్చాం ప్రభా వాళ్ళకి ఏ తప్పు తెలియవు తండి ప్రభు కాకపోతే పాపంలో పుట్టి ఉన్నారు తండ్రి ప్రభా పాప ఇబ్బులో ఉన్నారు పాప మరి క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ప్లీజ్ అసే సాయం తెచ్చామని కోరుకుంటాం తండ్రి ప్రభా మరి ఒక ప్రాధింశాలన్నీ మీ చేయక అప్పగిస్తాం ఏసుక్రీస్తు నవంలు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మేన్ మాట్లా నీకు వందనాలు చెప్పబడి వాక్యం నీరు కట్టి పలింప ప్రతి హృదయంలో నాటబడేలా ఉన్న సహాయం చేయండి ప్రభా నిజం ఎస్తు ప్రభా మేము మీద ఆశ పెట్టుకొని ఉండాలా కానీ తెలుగు ఈ భూ సంబంధమైన దాని మీద మాకు ఎటువంటి మంచి ఉండకుండా సహాయం చేయండి ఎస్తు ప్రభా మీ సహాయం మాకు దయచేయండి తండ్రి నైనా మీ ఆత్మ అడిపి మాకు దయచేయండి దైవానికి ఎంతో వందనాలైనా తండ్రి ఏసయ్య దేవా రాబోయే కాలంలో ప్రభా మీ యొక్క సేవ విస్తరించ చేయకపోతున్నాం ఇస్తూ ప్రభా మాకందరికీ స్వస్థత వరం దయచేయండి దేవానికి ఎంతో వందనాలు అయినా ఆనాడు ఎస్ ప్రభా మీరు ఆ పస్తు అన్నిటి మీరు మీద అధికారం ఇచ్చినారు ప్రభా మీకు ఎంతో వందనాలు అయినా కూడా అట్లాంటి అధికారం పొందుకోవాలా దేవా మీ సహాయం దయచేయండి తండ్రి నేను ఈ కోడికని దీవించి ఆశ్రయించండి ఇక పెట్టే ప్రతిపాదన జవాబు మీరు దయచండి దేవానికి ఎంతో మా దేశం మీ యొక్క ప్రేమను చూపించండి ఈ వ్యక్తుల పట్ల మీ యొక్క ప్రేమను చూపించండి నేనా ఇస్తే ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి పేరు పేరున ముట్టి స్థాపరచండి ప్రతి ఒక్క ప్రభా లేవా ఎంత మందికి అయితే ప్రభావ ఈ ఒక వ్యాధి ఉందా వ్యాధి నుంచి వేదించండి ఈ తెగుల్ని మీరు తగ్గించండి నేను మీరు ప్రేమను చూపించండి ఇస్తాయా అద్భుత కరోనానికి లెక్కని బంధనం అద్భుతమైన కార్యాన్ని జరిగించండి లేవా మీరు కరణించండి ఇస్తాయా అనేక మంది ప్రభావిత ప్రభావ అనేక మందికి ప్రభావ బెడ్స్ లేవు లేవా మందులు ఏవేస్తే ప్రభావాక్సిజన్స్ ఏవేస్తాయా దేవానికి ఎంతో మందిన అనేక మంది ప్రాణాలు కూడా వినిపిస్తున్నారు ఇష్టప్రభా ఆ కుటుంబాలను మీరు దర్శించండి ఇంతమంది సీనియర్స్ అంతమందిలో మీ యొక్క రక్తపక్షణ దండి వ్యక్తు ప్రభా మీ ముట్టి సంపూర్ణపరచండి హీల్ చేయండి దేవా మీ కృపలో భద్రపరచుకోండి ప్రభావ ఎంతో మంది ప్రభా వాళ్ళ కుటుంబికులను కోరుకున్నారు ఇస్తు ప్రభా ఆ కుటుంబాలకు కూడా మీరు దర్శించండి ఇస్తుప్రభ మీ సహాయం వాళ్ళకు దేండి వేసే అనేక మంది దాతలు లేవాళ ఇస్తు ప్రభా వాళ్ళందరికీ ప్రభావ సహాయం చేస్తూ లాగా అద్భుత కరడానికి ఎంతో వందనాలైనా ప్రభావి లాక్డౌన్ కారణంగా అనేక ప్రభావ వాళ్ళ యొక్క డైలీ వేజెస్ పోగొట్టుకుంటున్నారు ప్రభావేసే అలాంటి వ్యక్తులకు కావాల్సిన ఆహారం మీరు దండి కావలసిన బట్ట మీద తెచ్చండి కావాల్సిన మందులు మీరు దచ్చండి అయినా ఏసీ మీరు కరణించండి ప్రతి లేబర్ కి మీరు తోడుకుండా వాళ్ళకు ప్రభావ మూడు పుట్టల ఆహారం ఉండేలాగా స్నాండి దేవానికి ఎంతో వందనాలు అభివృద్ధి మీరు దండి మీరు కాపుదల దండి లేదా ఏసీ ప్రభావానికి ఎంతో వందనాలు ఇక్కడ ఉన్న గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని ముట్టండి కాకండినా వాళ్ళలో ఇంకెవరైనా ప్రభావ ఈ యొక్క తండ్రి ఎస్తు ప్రభా తెలు చేత ఉంటే వాళ్ళని ముట్టి తండ్రి మీరు రక్తపక్ష నర నరాలు దయచేసి సంపూర్ణంగా హీల్ చేయండి ఆ తెగిలిని మీరు గద్దించండి మీ ప్రేమను చూపించండి దేవా మీ కోపాన్ని శాంతపరచుకుని ఎస్థ మీ కృపలో వలందరినీ భద్రపరచుకొని సేవల బలంగా వాడుకొని ముఖ్యంగా ఎస్తే ప్రభావ మీ అందరం ఏక ఆత్మ పొందుకొని ఏక మనిషి కలిగిన సహోదరు లాగా ఉండాలని మీ నడిపి మాకందరిలో దయచేయండి చేస్తే ప్రభావ నీకు ఎంతో వంజనాలైన శేదీయ కార్యాలు మన లోపల ఉండడానికి వీలేదు పరిశుద్ధమైన జీవితం మాకు దయచిన లేదా మీరు ఎంతో పరిశుద్ధులు ఇస్తే ప్రభావ ఇలాంటి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలా తండ్రి మీ సహాయం మాకు దైక్షణి మా ద్వారా ఏది కాదు ఇస్తే ప్రభావ మీ ద్వారా సర్వం సాధ్యం ఇస్తే మీకు అసాధ్యమేది ఏది లేదు మా తండ్రి చేస్తే అని సర్వం సాధ్యం తండ్రి ప్రభావం మేమంతా జనాలు ఇస్తే ప్రభావ తండ్రి చేస్తే ఆ యుగ సమాప్తిలో ఉన్న తండ్రి మీరు మాకు తోడుగుండండి మీరు మమ్మల్ని అభిషేకిస్తండి వాడుకోని మీకు కుల భద్రపరచుకోండి ఉపాసపావ సాధనం అలాంటి జీవితం దయచేసి దేవ మీ నామానికి భావ్యకరమైన జీవితం దయచేయండి దేవానికి ఎంతో వందన వచ్చిన బిడ్డను దీవించి ఆశ్రయించి దేవానికి ఎంతో వంద అద్భుతమైన కార్యక్రమం జరిగిచ్చివా మీకు ఎంతో వంద సాధన జవాబిస్తారని నమ్ము జై శ్రీ విస్వామి కృష్ణ పప్పున్న ప్రార్థించండి పప్పన్న ఉన్నాడు ప్రార్థించాలి శ్రావణం చేసిండవం చేయ పప్పు శ్రావణ చేసిండు దిలీప్ బేదరు అందరూ చేశారు ఒక పప్పన్నే చేయాలి పప్పన్నొక్కరే ఉన్నారు పప్పనొక్కరే చేయాలి అదే అదే పప్పు బేదారు అప్పు మీద ఒక్క నిమిషం ఉన్నాను ఆంటీకి ఆంటీ లైన్ లో ఉంది చెప్తా లైన్ లో ఉండ నేను చెప్తానే అన్నా ఆగండి సరే బ్రదర్ మన పరమైన ఏసీ క్రీస్తుక కృప సమాధానం నడిపింపు మనందరికీ మన కుటుంబీకులకు మనం వైరస్ బారిన పడిన వారికి అందరికీ హాస్పిటల్లో ఐసీలో ఉంటున్న వారందరికీ ప్రభు ముఖ్యంగా బయటికి వచ్చిన వారికి అందరికీ సదాకాలం తోడు అయింటున్న దాకా అన్నతో మాట్లాడాలి అన్న ఉన్నారన్నారా ఉన్నా బ్రదర్ అది మా అత్తది మీరు కనుక్కొని మెడిసిన్ కిడ్నీ ప్రాబ్లం చెప్తానున్నారు కదన్నా డాక్టర్లు అడిగి అది దానికి ఇంగ్లీష్ లో మందులు లేవు బ్రదర్ అవి ఆటోహేమియల్ డిసార్డర్స్ అంటారు వాటిని ఏమి ఇచ్చినా కానీ వాళ్ళు ఏదో సంతోషపరచడానికే ఇస్తారు మందులు దానికి లేదు యాక్చువల్గా ఇంగ్లీష్ లో ట్రీట్మెంట్ అయితే మన మళ్ళీ మీరు నమ్ముతారు నమ్మరు చేసి వాళ్ళ ఆమె చూపించుకున్న డాక్టర్ ఆమె ఫోన్ చేస్తే ఆమె రెండు మెడిసిన్ రాసిచ్చిందన్న అవి మిగితే నెప్పి లేదని చెప్పింది నిన్నీ కొరకే ఇస్తారు రక్తము సరిగా ప్రసరించకపోతే కిడ్నీ స్ట్రింక్ అవుతా ఉంటది ఎందుకు రక్తం సరిగా పోతులేదంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడు బ్లీడింగ్ కూడా అయింది కదా మీకు బాగా అందుకు ఇప్పుడు రక్తం ప్రసరించడానికి మంది మళ్ళా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఆమెకి అందుకని ఆ రక్తము ప్రసరించే మందులు ఇవ్వరు బ్లీడింగ్ ఆపడానికి మంది ఇచ్చినారు ఇప్పుడు ఇంకా మళ్ళా వేరే రక్తం రక్తం ప్రసరించడానికి మంది మళ్ళా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఒకదాని అట్లా బ్లీడింగ్ ఆపడానికి ముందు ఇచ్చి మళ్ళీ బ్లీడింగ్ ఆవడానికి ఇచ్చినట్టు అవునన్నా నేను ఆమెకు చెప్తానన్నా ఇట్లా ఆయుర్వేదం మందులు ఉన్నాయి అన్న చెప్తాడు ఆమెను అడుగుతాను ఆమెను కనుక్కొని మీకు కాల్ చేస్తానన్నా తప్పకుండా నేను చెప్తాను ఇట్లా ఆయుర్వేదం మందులు ఇది ఇప్పుడు మీరు చెప్పిందంతా ఆమెకి వివరించి చెప్తాను ఇట్లా ఇది పరిస్థితి అని ఆమె తీసుకుంటానంటే మీకు ఫోన్ చేసి నేను మీరు చెప్పమన్న దగ్గరికి వెళ్ళి తీసుకొస్తానన్నా ఇప్పుడు ఏం లేదంటే ఆన్లైన్ కదా సార్ లేదు ఏముంది ఒకవేళ అది ఆర్య వైద్యశాల తెరిచి ఉంటే పోయి రావచ్చా మొదటి పది గంటల లోపల ప్యారాడైజ్ దగ్గర ఒకసారి మనోజ్ బ్రదర్ చూవాల తెలుసన్న మనోజ్ బ్రదర్ చూపించండి ఒకసారి నాకు మనోజ్ గారు అదే నేను కనుక్కుంటాను మళ్ళీ ఆ మనుమానంతో మళ్ళీ నేను చెప్తాను వివరించి ఇంకా ఆమె ఏం ఆలోచిస్తుందో చెప్తాను సరే చాలా మంది ఉన్నారు సరేనా డిస్కనెక్ట్ చేసేయాలి అందరికి పరాజా ప్రైజ్ లాడ్ పరాజానా ప్రైజ్ లాడ్ రూపస్ బ్రదర్ ప్రైజ్ లడ్